आराधना में है छुटकारा आराधना में है छुटकारा आराधना में है चंगाई आराधना में है छुटकारा आराधना में है चंगाई शेदे आत्मा में शांति आनंद देता है जान से भी प्यारा प्रभु शरीर देह आत्मा में शांति आनंद देता है जान से भी प्यारा प्रभु प्रार्थना करो आराधना करो ओ अच्छा है कितना भला है ओ प्रार्थना करो आराधना करो ओ अच्छा है कितना भला है छुटकारा पाए हमेशा हालेलुया। छुटकारा पाए हमेशा मांगोगे तो मिलेगा ढूंढोगे तो पाओगे मांगोगे तो मिलेगा ढूंढोगे तो पाओगे खटखटाओ कट खूलेगा स्वर्ग की आशीष पाओ तुम उसे अभी कटकटा खूलेगा स्वर्ग की आशीषे पाओ तुम उसे अभी प्रार्थना करो आराधना करो ओ अच्छा है कितना भाला है हो प्रार्थना करो आराधना करो ओ अच्छा है कितना बाला है छुटकारा पाए हमेशा हलू छुटकारा पाए हमेशा प्रार्थना करो निरंतर प्रार्थना करो विश्वास से प्रार्थना करो निरंतर प्रार्थना करो विश्वास से धर्मी जन की प्रार्थना विश्वास की प्रार्थना तोड़ता है सारा बंधन धर्मी जन की प्रार्थना विश्वास की प्रार्थना तोड़ता है सारा बंधन प्रार्थना करो आराधना करो ओ अच्छा है कितना बाला है ओ, ओ प्रार्थना करो आराधना करो ओ अच्छा है कितना बाला है छुटकारा पाए हमेशा हालेलुया। పాయేషు పాయ హుట్ దేవుని వాక్యాన్ని ధ్యాస్తున్నాం మలాఖీ గ్రంథాన్ని మనం పోయినవారం ఆరంభించుకున్నాం కొంచమే చూసుకున్నాం ఉపోద్ఘాతం ఈరోజు మరికొంత డీటెయిల్డ్గా దాన్ని చూడం ప్రయాసపడదాం ఈరోజు మూడవ తేదీ జనవరి రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఇది ఇంకొక ఇంకొక కొత్త సంవత్సరం నాకు అడుగు పెట్టినాం అంతేనా కొత్త సంవత్సరం అంటాం గానీ ఎప్పటిలాగానే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఎప్పటిలాగానే సూర్యుడు అస్తమిస్తున్నాడు అంతే కదా పాత కాలంలో ఉన్నట్టే కొత్త కాలంలోనే ఉంది కదా యథావిధంగా కాలం వెళ్ళిపోతేనే ఉంది కాబట్టి సంవత్సరాలు దొరికిపోతున్నాయి అని బాధపడుతున్నారు ఈ లోకంలో కానీ ప్రభు అంటున్నాడు సంవత్సరాలు దొరికిపోతున్నాయని బాధపడకండి దినంలో రాబోతున్నాయని బాధపడమన్నాడు మనం చూసినాం ఒకరోజు ఆ వాక్యాన్ని సంవత్సరాలు తరలిపోతున్నాయని అందరు భయపడుతున్నారు అందరు బాధపడతారు గానీ దినములు కదిలిపోతున్నాయి దినములు తరలిపోతున్నాయి దినములు త్వరగా అయిపోతున్నాయని బాధపడతారు గాని దినములు రాబోతున్నాయని ఎవరు భయపడతలేడు బైబుల్ చెప్తుంది దినములు రాబోతున్నాయి కాబట్టి భయపడమంటున్నాడు ఎందుకు రాబోయే దినములు చాలా భయంకరమైన దినములు శ్రమలతో కూడిన దినములు కాబట్టి అందుకు భయపడమంటున్నాడు సరే మనం దేనికి భయపడడం ఎందుకంటే ప్రభులో ఉన్న ప్రభు తప్ప ఎవరికి భయపడడం దేనికి భయపడడం ఈ లోకంలో అది మనం తీర్మానించుకున్నాం ఈ లోకంలో దేని విషయంలో కూడా భయపడద్దు నీకు ఎటువంటి అడ్డంకులున్నా ఎటువంటి బాధలున్నా భయపడనే భయపడద్దు అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలా కాబట్టి మలాఖీ గ్రంథాన్ని మనం ధ్యానించక ముందు వారం ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం కోరించలు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ అర్షణంలో దేవుడు యుగ లేక తన తన భక్తులు లేక తన తన ప్రవక్తలు తన సేవకులు ఏ రీతిగా జీవించిండ్రు అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేసిండ్ మొదటి కొరితలు రాసిన పత్రిక మొదటి కొరింతలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో దేవుడు తను ప్రేమించే వారి కొరకు కొన్ని సిద్ధపరచిండి అంటే కొన్నింటిని జాగ్రత్తగా సిద్ధపరచిండంటే ఇప్పుడు మనము ఎవరన్నా చుట్టాలి ఇంటికి వస్తే అన్ని ముందే సిద్ధపరచి పెడతాం కదా అన్ని అలంకరించి అన్ని జమ చేసి పెడతాం రెడీగా కుర్చీలన్నీ సదురుతాము దుమ్ము దులుపుతాము మంచి ఊడ్చి పెడతాము మంచిగా పర్ఫ్యూమ్ కొడతాము తర్వాత వాళ్ళ కొరకు రకరకాల ఆహార పదార్థాలన్నీ సిద్ధపరస్తాం సిద్ధపరచడం అంటే ప్రిపేర్ చేసి పెట్టడం అన్నట్టు కాబట్టి ఎవరైతే దేవుడిని నిండు మనుషుతో ప్రేమిస్తారో వాళ్ళ కొన్ని ప్రిపేర్ చేసి పెట్టిండట దాన్నే సిద్ధపరచడం అని ఉంది అక్కడ కాబట్టి తొమ్మిదో వర్షంలో ఏమో అన్నట్టు అంటే దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచానో అవి కంటికి కనబడలేదు అయినా తను ప్రేమించే వారి కొరకు సిద్ధపరచినవి కంటికి కనబడలేదంట కాబట్టి ఆయన ఏం సిద్ధపరచండు అన్న విషయాలు మనము ఇంతకాలం జన్స్ ఎవడికి కనిపించని అన్నీ నీకు కనిపిస్తున్నాయి ఎవరు చూడలేని వాక్యాలన్నీ నీకు కనిపిస్తున్నాయి మన అక్కడే ఉన్నాయి కదా వాక్యాలు అవన్నీ బైబిలు రాయబడ్డాయి కొన్ని వేల సంవత్సరాలు దగ్గర దగ్గర పాత రాయబడి దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు మన ప్రభు కాలం మొదలుకొని మూడు సంవత్సరాలు పట్టింది కృత రాయడానికి కాబట్టి వెయ్యి సంవత్సరాల దగ్గర దగ్గర వెయ్యి సంవత్సరాలు పట్టింది బైబిల్ రాయడానికి ఇది ఒకటే పుస్తకం ప్రపంచంలో ఇన్ని సంవత్సరాలు పట్టిన రాయడానికి వెయ్యి సమాచాల అంటే జోక్ కాదు కదా తర్వాత ప్రతి మత గ్రంథం ప్రపంచంలో ఏ మతం తీసుకున్నా ఒక్కడే రాసినట్టు చూస్తాం ఏ మత గ్రంథం చూసినా ఒక వ్యక్తే రాసేడు బైబుల్ ఒక వ్యక్తి రాబడింది కాదు దగ్గర దగ్గర ముప్పై మంది ఏమో రాసినారు ఇరవై ముప్పై ఇరవై మంది నాకు ఎగ్జాక్ట్ నంబర్ లేదు కానీ అంతే అదే రేంజ్ లో ఉన్నారు దీన్ని రాసిన వాళ్ళు దగ్గర దగ్గర ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు ఆథర్స్ రచయిత రచయితలు తర్వాత అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కృత నిబంధన పాత నిబంధన కలిపితే వెయ్యి సంవత్సరాలు దగ్గర దగ్గర రాయడానికి పాత నిబంధన భాషలో రాయబడితే కృత గ్రీకు భాషలో రాయబడింది అంటే అప్పటికి హెబ్రి భాష తారుమారు కాబట్టి కృత గ్రీకు భాషలో రాయబడింది అంటే ఆరంభమే అంత రాయబడింది కాబట్టి మనకి ఇప్పుడు సగము హెబ్రి వచ్చిన గ్రంథం ఉంది సగం అనేది అంతా గ్రీకు భాషలకెళ్ళి వచ్చింది రాయబడింది కాబట్టి దేవుడు ఎందుకు పాత నిబంధన అంతా హెబ్రి భాషలో ఆమోదించిండు తర్వాత కృత వస్తే గ్రీకు భాషలో ఆమోదించిండు ఎందుకంటే ఒకప్పుడంతా అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్ని పరిపాలించిండు కాబట్టి ఆయన పరిపాలన అంతా యూరోప్ అంతా పరిపాలించినప్పుడు గ్రీకు భాష మొత్తం దేశ ప్రపంచం అంటే స్ప్రెడ్ అయింది బాగా అభివృద్ధి అది ఆ దేశ ఆ భాష ఈ రోజు కూడా మనం గ్రీకు భాష మాట్లాడతాం మన కాలేజెస్ లలో మన సబ్జెక్ట్స్ లలో గ్రీకు భాష ఉంటాయి ఇప్పుడు స్టాటిస్టిక్స్ అనే పదం ఉంది స్టాటిస్టిక్స్ లో సింబల్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ లో సింబల్స్ ఉంటాయి అవన్నీ గ్రీక్ సింబల్సే ఆల్ఫా బీటా గామా ఒమేగా ఇవన్నీ పదాలు గ్రీకు పదాలు ఆల్ఫా అంటే ఏ ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ ఏబిసిడీ ఎట్లా అంటామో గ్రీకు భాషలో ఆల్ఫా బీటా గామా అనేసి అంటే ఏబీసీడీలు అంటారు వాటిని అట్లా అక్కడి నుంచి వచ్చినాయి పదాలు స్టాటిస్టిక్స్ లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో అవన్నీ సింబల్స్ వాడే వాళ్ళే వాడతారు అంటే అంత జ్ఞానం గలవాలి అంత తెలివిగా గలవాలి జామెట్రీ క్యాల్కులస్ ఇవన్నీ వాళ్ళు కనుక్కున్నారు గ్రీస్ దేశస్థులు కాబట్టి అంతగా దేవుడు ఆ దేశాన్ని ఆ భాషని స్వీకరించండు కానీ రెండు భాషలు ఆయన ఏర్పరచుకున్నా గాని ఆ రెండు భాషలు ఎందుకు న్యాయం చేకూర్చలేబోయినాయి ఆ భాష హెబ్రి భాష దేవుడు ఏర్పరచుకున్నాడు బైబుల్ అంతా హెబ్రి భాషలో రాయబడాల్సింది కానీ పాత నిబంధన గ్రంథమే రాయబడింది కానీ ఎందుకు ప్రపంచానికి హెబ్రి భాష రుబ్బలేకపోయినారు వాళ్ళు మా భాష మాకే ఉండాలనేసి వాళ్ళు దాన్ని తీర్మానించుకున్నారు విషాల్పదం అదే రీతిగా గ్రీసు భాష కూడా ప్రపంచానికి విస్తరించలేకపోయింది అందుకే ఇంగ్లీష్ భాష నే దేవుడు ఎందుకంటే ఇంగ్లీష్ భాష ప్రపంచం విస్తరించింది ఎవరైనా అట్లా మాట్లాడగలరు చదవగలనేసి కాబట్టి దేవుడు రకరకాల కాలాలలో వారి ఆ తెగల అవకాశం ఇచ్చిండు ఆయన స్వార్థని ప్రవర్ణించడం కోరుకు కానీ వాళ్ళు దాన్ని వాడుకోలేకపోయారు విషయాన్ని మనం గణిస్తాం ముఖ్యంగా హెబ్రియులు లేక టెబెర్ ఎబెర్ అనే వంశస్థులు కాబట్టి హెబ్రిల్ అనారు ఇసల్ ఫలని ఒక రైతుగా హెబ్రిల్ కూడా అంటారు కాబట్టి ఎబెరు వాళ్ళ పూర్వీకుడు కాబట్టి ఎబెర్ నుంచి పుట్టిన వాళ్ళందరినీ హెబ్రిల్ అనారు కాబట్టి ఇవన్నిటినీ దేవుడు తను ప్రేమించిన వారి కొరకు సిద్ధపర్చండు ఏ కన్లు వాటిని చూడలేవంట అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయంకు గోచరము కాలేదు కాబట్టి అంటే అవగాహన కాలేదు అర్థం కాలేదు మనుషుల హృదయాలకు అర్థం కావట్లేదు ఈ రోజుకు కూడా చూడండి ఇవి చూడలేని స్థితిలో ఉన్నాయా కండ్లు ఈ రోజుకు కూడా వీటిని వినలేని స్థితిలో ఉన్నారు ఈ రోజుకు కూడా వాటిని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి ఒకటే సూచన ఏంటంటే ఎందుకు వారికి ఇవి కనిపిస్తలేవు వినిపిస్తలేవు అర్థం చేసుకుంటలేరు అంటే వాళ్ళు ఆయనని ప్రేమిస్తలేరు బయటికి ప్రేమిస్తున్నా అని చెప్పుకుంటారు అంతేగాని ఎవ్వరూ ప్రేమిస్తాడు ఆయనని ఎందుకంటే ఆయన్ని ప్రేమించే ఆయన గొర్రెలంగాయాల అది టెస్ట్ అన్నట్టు అదొక సింపుల్ సూచన నువ్వు సేవ జీవితంలో లేకపోతే నువ్వు ఆయన ప్రేమిస్తలేవు అనట్టు నువ్వు ఎంతగా ప్రార్థన చేసుకో ఎంత ఉపాసం ఉండో అంత స్వార్థంతో కూడింది కాబట్టి ఆయనని ప్రేమించే నిస్వార్థంగా సేవ చేస్తారన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు కాబట్టి ఆ రీతిగా ప్రేమించే వాడికి ఇవన్నిటిని చూపిస్తాడు కాబట్టి ఆదివారము దేవుడు నాకు ఒక విషయాన్ని బయల్పరిచింది అది నేను కనీసం ఒక అంతకు ముందు కూడా బయలుపరిచిండు నేను అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం నేను దాని గురించి ప్రకటించిన వాడిని కూడా పర్లోగ రాజ్యంలో ఏరీతిగా ఉంటాయి స్థలాలు లేక పర్లుగు రాజ్యంలో అడుగు పెట్టినప్పుడు మన స్థితి ఏ రీతిగా ఉంటది అది అన్ని అరలుగా ఉంటది అన్న మనం ధ్యానించినము కానీ నా జ్ఞాపకం ఉంది కొన్ని సంవత్సరాల క్రితము కనీసం పదిహేను పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం ఆ వాక్యాన్ని నేను ప్రకటించిన కానీ తర్వాత దాన్ని నేను ఇంకా ఎక్కువగా రీసెర్చ్ చేసుకోలేదు ప్రకటన గ్రంథంలో ఆ విషయాన్ని చూపిస్తాను చూపించినక మనం తిరిగి మళ్ళా గ్రంథం వెళ్తాం చూడండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము తొమ్మిదో వర్షం నుంచి ఆ ఆ యొక్క సత్యాన్ని మర్మాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు పర్లోక రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు ఎట్లా ఉంటారు ఎవరు ఎక్కడ ప్రవేశిస్తారు పర్లోక రాజ్యం పరిస్థితి ఎట్లుంటది దాని దాని ఆవరణం ఉంటాయి అందులో ఎట్లా ఎవరు ఎక్కడ ప్రవేశిస్తారు అన్న నేను చాలా సంవత్సరాల క్రితం జనించిన గాని ప్రకటించినా కూడా గాని దాన్ని ఇంకా డీప్ డీటెయిల్ గా మనం పోలేకపోయినాం కానీ పోలవరం దేవుడు నాకు ఆదివారం చూపించింది ఈ విషయాలు అది ప్రకటించమని కూడా హెచ్చరించింది ఎందుకంటే సేవ జీవితంలో ఏం జరుగుతుంది చివరికి అన్న విషయాన్ని ఆయనని నిండు మను ప్రేమించే వాళ్ళు లేక సగం సగంగా ప్రేమించే వాళ్ళు లేక అమావాస్య పౌర్ణమికి ప్రేమించే వాళ్ళు ఇటువంటి గుంపులు మనకు కనిపిస్తూ ఉంటాయి మరి విశేషంగా లక్ష మంది మరియు గొప్ప ఈ ముగ్గురు ఈ రెండు గుంపులే చివరికైనా సన్నిధిలో ప్రవేశిస్తాయి అయినా గాని లక్ష నలభై నాలుగు వేల మంది గుణగణం ఎట్లుంటది వాళ్ళకి పర్మిషన్స్ ఎట్లుంటాయి ప్రకటన పరలోకంలో గొప్ప జనంకి పర్మిషన్ ఎక్కడ వరకు ఉంటది ఉన్నాయి ఇక్కడ వాక్యాలు అప్పుడంతగా అప్పుడు ధ్యనించడం కానీ నాకు ఈ గుంపులు ఇట్లా ఉంటాయి తెలియదు కానీ గుంపుల గురించి మనకి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం దేవుడు బయలుపరిచి టూ థౌజండ్ సిక్స్ ఆ టైం నుంచి ఇవన్నీ బయలుపరచబడ్డాయి మనకి అప్పటి నుంచి నేను చూస్తే ఓహో ఈ గుంపులా ఈ రీతి లోపల అన్న విషయాలు ఇంకా తేటగా కనిపిస్తా ఉన్నాయి కాబట్టిూహను భక్తుడు ఆత్మావర్షుడై ఒక పర్వతం మీదికి కొనిపోబడ్డాడన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం చూడండి తొమ్మిది వర్షంలో అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకు నిన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి ఎరుసలేము అను పరిశుధ పఠనము దేవుని మహిమ గలదై పర్లోకమందున దేవుని యొద్ద నుండి దిగువచుట నాకు చూపాను ఇది పౌలు కూడా మనకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిండు మన ప్రభు లోకంలోకి తిరిగి వచ్చినప్పుడు తన ప్రియులను తన భక్తులని వెంట పెట్టుకుని ఎన్నిసార్లు చూసాం తెలుసు రాష్ట్ర పత్రిక మనం కాబట్టి మనం మన ప్రియులు మనం పొగట్టుకున్న వాళ్ళు ప్రభునందు నిదిరించిన వాళ్ళు అందరూ తిరిగి వస్తారు ఈ లోకానికి అన్న విషయం వాళ్ళు కిందికి తిరిగి వస్తుంటే నువ్వేమో మధ్యాకర్షణ బోల్ అనుకుంటున్నావు అది అబద్ధం అది మోసపరమైన బోధ సంఘం ఎత్తబడట రాచర్ శ్రమలకు సంఘం ఎత్తబడుతుంది అనేది అబద్ద బోధ ఎక్కడి బైబిల్లో పాత నిబంధన కాలంలో పాత నిబంధనలో ఒక్క ప్రవచనం లేదు క్రొత్త నిబంధనలో ఒక్క వాక్యం కూడా లేదు నేను మీకు ఎన్నిసార్లు కూడా చూపించాను ఏ రీతిగా అబద్ధగా దాన్ని అబద్దంగా మార్చుకున్నారు తెలవ పత్రికలో ఉన్న చివరి వాక్యాన్ని దాన్ని అబదంగా మార్చుకున్నారు ఇగో ఇదే ర్యాప్చర్ అంటున్నారు ఆయన మేఘా మేఘాల మీదకి వస్తాడు మనం కూడా ఆయనతో పాటు సదాకాలం కొనిపోబడదాము కొనిపోబడదాం కాబట్టి మనం అంతా అన్న విషయాన్ని వాళ్ళు ప్రకటిస్తారు కానీ సదాకాలం ఆయనతో పాటు మనం నివసించబోతున్నాము అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు గ్రీకు భాష నుంచి తర్జుమా చేసినప్పుడు అదొక చిన్న మిస్టేక్ జరిగింది అంతే కొనిపోబడతాం అన్న గ్రీకు భాష లేదు సరే మనం అంత డీటెయిల్ గా గ్రీకు భాషను ధరించడానికి అవసరం లేదు కానీ ఇక్కడ మటుకు యోహాను భక్తునికి దేవుడు దర్శనం చూపిస్తున్నాడు ఆయన పెళ్లి లేక దేవుని యొక్క పెళ్లి ఆ పరమ పట్టణం అంటే రక్షణ అనుభవం కలిగి సంపూర్ణంగా వెనక సేవ చేసి ఆయనకు విధేయత చూపించి ఈ లోకంలో వాళ్ళ కాలాలు ముగించుకున్న వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళందరూ తిరిగి రావడం అనేది పెళ్లి సాదృశ్యం దాని తర్వాత ఇక్కడ నిలిచి ఉన్న వాళ్ళము అంటే వాళ్ళు అక్కడి నుంచి దిగి రావాలా అంతవరకు నిద్రించిన వాళ్ళు తిరిగి కలవాలా దాని తర్వాత మిగిలిన మనము వారితో పాటు కలుసుకుంటామని ఉంది ఇవన్నీ ఒకేసారి జరిగేది గ్యాప్స్తో జరిగేది కాదు ఎందుకంటే ఆయన వచ్చేది ప్రతి నేత్రము చూచిననుంది వాక్యం కాబట్టి మెరుపు తూర్పున ఉద్దయించి పడమటి వరకు ఏదైతే తగ్గుపడనో అలాగు అలాగుననే మనుషుకుముని రాకడన్నారు కాబట్టి ప్రతి నేత్రమే నన్ను చూస్తుంది ఆయన తన బిడలను అందరినీ వెంట రావడము తన భక్తులను వెంట రావడము ఇక్కడ నుంచి మనుషులు ఆయనను కలుసుకోవడము ఇవన్నీ ఒకటే సే జరుగుతాయన్న విషయాన్ని ప్రభు జ్ఞాపించారు అది తన దూతలను పంపించి నలుదిక్కుల నుంచి తన బిడల్ని పోగు చేస్తానని ఉంది అక్కడ వాక్యం కానీ ఇక్కడ చూడండి పరమ ఎరుషులేము అనే ఆ యొక్క పెళ్లి కుమార్తె దిగిరావడము ఏరీతిగుందన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు పదకొండవ వర్షంలో కాబట్టి పరలోకంలో మందున్న దేవుని యొద్ నుండి దిగివచ్చను కాబట్టి దేవుని యొద్ద పెళ్లి కుమార్తె ఉన్నది అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు మీరు అక్కడ అర్థం చేసుకోవాలి వాక్యం ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని యొద్ద నుంచి దిగి వస్తున్నది దేవుని యొద్దకి ఎప్పుడు అది కూడా అర్థం చేసుకోవాలి కదా పెండ్లి కుమార్తె దేవుని యొద్ద నుంచి దిగి వస్తున్నది అంటే దేవునితో పాటు నివసిస్తున్నది అన్న విషయాన్ని అర్థం చేస్తున్నాను అక్కడ కాబట్టి నేను మీకు ఎన్నిసార్లు చూపించాను నువ్వు శరీరంలో ఉన్నా గాని నువ్వు శరీరాన్ని ఛేదించుకున్నవాడవు దీంతో సమాధాన పడవు నువ్వు బాధ ఉన్నాయ్ ఏమున్నా గానీ అయ్యో అబ్బా అని అనవు ఎందుకంటే దేవు ఇవన్నీకి దేవుని తెలియదా అన్న అవగాహన ఉన్నవాడవు నా శరానికి ఏమవుతుంది అనేది ఆయనకు తెలియదు ఆయన కష్టంగా తెలుసు ఎందుకంటే ఆయననే కదా నేను సృష్టించినవాడు అన్న అవగాహనలో ఉన్నవాడు నాకేమైపోతుందో అన్న భయాన్ని నువ్వు ఇంకెన్నటికీ పెట్టుకోలేవు నీ హృదయంలో ఎందుకంటే నీకు తెలుసు ఆయన ఆజ్ఞ తల వెంటకల ఒరుగుడు రాలేదు ఆయన ఎందుకు కల్పిస్తున్నట్టే ఆయన దగ్గర కావడానికే ఎటువంటి అనారోగ్యం వచ్చినా నువ్వు సరిగా ప్రేమిస్తలేవు ఆయన ఆయనకి సరిగా విధేత చూపిస్తలేవేమో చూపించడానికి కొరకు నిన్ను విధేయంగా మార్చడానికి అవన్నీ కల్పిస్తూ ఉంటాడు దేవుడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల కాబట్టి ఆమెతో పాటు ఉన్న తన భార్యను వెంట తిరిగి వస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ దిగిరవడం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చూస్తున్నాం ఇక్కడ అయితే పదకొండవ అష్టంలో దాని అందలి వెలుగు దగధగ మెరుగు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది కాబట్టి పెళ్లి కుమార్తె ఎంతగా దగదగా మెరుస్తుంది అన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు చూడండి మీరు క్రీస్తుని పోలి నడుచుకోవాలి ఎందుకంటే ఆయననే ఈ లోకానికి వెలుగు ఆయన దగదగా మెరుస్తున్నాడు అంటే నువ్వు కూడా దగదగా మెరవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాడు పెళ్లి కుమార్తె దగదగా మెరుస్తుంది అంటే నువ్వు ఎక్కడి నుంచి పొందుకుంటున్నావు వెలుగు ప్రభు నుంచే పొందుకుంటున్నావు ఏ రీతి చెప్పండి వెలుగు ఎవడు కూడా అందుకే మతాల చూపిస్తాడు ఈ విషయాన్ని ఎవడు కూడా దీపంని వెలిగించి మంచం కింద పెట్టాడు అంతేనా నా కింద పెడితే ఎవడిగా వినిపించదంటాడు దాన్ని దీప స్తంభం మీదనే పెట్టాలంటాడు అది పోల్చబడింది మన జీవితం నువ్వు ఎంత రక్షానుభవం పొంది నీకు ఎంత పలో బైబుల్ జ్ఞానం ఉన్నా గానీ నీ దీపాన్ని నువ్వు మంచి కింద నువ్వు వెలుగుతలేవు ఈ లోకంలో నువ్వు పైకి నిలబడాల వెలుగాల అందరికి చూపించాలా ఆయన వెలుగుని అట్లా వెలిగేవాడిలాగా ఈ లోకంలో ఉంటేనే గాని నువ్వు పెళ్లి కుమార్తె దర్శకు ఎదగలేవు ఎంతగా ప్రార్థన చేసినా ఎంత ఉపాసన ఉన్నా గానీ నువ్వు వెలగాలంటే ఈ లోకంలో పోయి అనేకలకు ఆయన వెలుగు ప్రకటించాలి కదా ఇతనే వెలుగు ఈ వెలుగు గురించి నేను సాక్ష్యం ఇస్తున్నా అని బాప్తిజం ఇచ్చి యోహన్ బయటకు వచ్చింది అరణ్యంలో నుంచి కాబట్టి ఆ పట్టణం ఆ పట్టణం నాకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములు ఉండేను ఎత్తైన ప్రాకారములు అంటే గోడలు కదా ప్రాకారం అంటే గోడలు చాలా ఎత్తైన గోడలు ఉన్నాయి దానికి పన్నెండు గుమ్మములు ఉన్నాయి అంటే ఇట్లాంటి డోర్స్ పెద్ద పెద్ద డోర్స్ పన్నెండు డోర్స్ ఉన్నాయని చెప్తున్నాడు అక్కడ ఇవన్నీ ఆత్మీయమైన సూచనలు మీరు జేమ్స్ టాంగ్ నంబర్స్ తో ప్రయాసంతో చదువుతాయి కానీ ఇవన్నీ మనకు అర్థం కాదు నేను పదిహేను సంవత్సరాల క్రితం పద్దెనిమిది సంవత్సరాల క్రితం వీటింది అని ఇష్ట నాకు జేమ్స్ట్రాంగ్ నెంబర్ గురించి తెలియదు ఆ రోజు తెలిసింటే ఇంకా డీటెయిల్ గా వాటిని ఆ రోజు నేను నేర్చుకునే వాడినేమో కానీ చాలా చూడండి సైకిల్ అన్నట్టు దీన్ని సైకిల్ ఒకప్పుడు నీ దగ్గర తటస్థించినా కాను దాన్ని సంపూర్ణంగా స్వీకరించకపోతే నీ దగ్గరికి వెళ్ళి ఇంకోవేరు వెళ్ళిపోతుంది వెళ్లిపోయి మళ్ళీ సైకిల్ తిరిగి నీ దగ్గర రావాల్సిందే నీ తిరిగి వచ్చినా కా నువ్వు స్వీకరించకపోతే మళ్ళీ ఎప్పటికీ రాదు ఎందుకంటే నువ్వు అవకాశాన్ని రెండు సార్లు కాబట్టి మూడోసారి నీకు అవకాశం ఉండదు కాబట్టి ఆ పట్టణంలకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములను ఉండెను ఆ గుమ్మముల యొద్ద పన్నరు దేవదూతలు ఉండేది కాబట్టి పన్నెండు గుమ్మములు ఒక్కొక్క గుమ్మానికి ఇద్దరు దేవదూతలు కాబట్టి దేవుని దూతలు కృత వస్తే రక్షింపబడి సేవ వాళ్ళకి సాదృశ్యం యథార్థతతో విధేయత చూపించి చెప్పిన మాట ప్రకారంగా సేవ చేసే అంటారు కాబట్టి ఈ పన్నెండు గుమ్మంలని కాపలగాసేవారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దేవుని మందిరాన్ని కాపలాగాసేవారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్రాయేలీల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి ఉన్నది ఉన్నది కదా ఆ పన్నెండు గుమ్మంల మీద ఇస్రాయల్ ల గోత్రముల నామములు ఉన్నాయి మీకు తెలుసు రూబేను గోత్రం నుంచి చివరి వరకు బెనియమీని గోత్రం కదా కానీ మనం ఎక్కడ చూసినాం ప్రకటన గ్రంథం పదకొండు ఏడవ అధ్యాయంలో చూసినామా అవన్నీ తారుమార్ అయితాయి పదకొండవ అధ్యాయంలో చూసిన మాకు ఏడవ అధ్యాయమే కరెక్ట్ ప్రటం ఏడవ అధ్యాయంలో ఆ గోత్రం గురించి చూపబడింది అన్ని తారుమారైపోతాయి గోత్రంలో పాత కాలంలో చూపించబడ్డ వరుస రూబేను గోత్రం మొదలుకొని బెన్యామీని గోత్రం వరకు వరుస ఉంటది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా కానీ ఏడవ అధ్యాయం కష్టపడికి ఫోర్ వన్ అయిపోతుంది వన్ ఎక్కడో మాయమైపోతుంది దాను గోత్రమే ఉండదు అంత వింత వింతగుంటాయి ఈ గోత్రాలు చూస్తే గోత్రాలన్నీ తారుమారైపోతాయి ఏడవ అధ్యాయానికి వచ్చినప్పటికీ కాబట్టి దేవుని దృష్టిలో ఆ సీరియల్ లేదు పాత నిబంధన కాలంలో ఉన్న సీరియల్ లేక విధానము లేదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కొన్ని గోత్రాలు మాయమైపోయినాయి ఇక్కడ ఎందుకు మాయమైపోయినాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేదు దాను అంటే సర్పమని ఉంది బైబుల్లో దాన్ అంటే అర్థం దాని తర్వాత రూబేన్ గురించి మీకు తెలుసు ఏమైంది రూబేన్ విషయం ఇక్కడ అన్ని ఆ రీతిగా ఏడవ అధ్యాయంలో తారుమారైపోయినాయి ఆ గోత్రంలో ఇక్కడ మటుకు పన్నెండు గోత్రాలు అంటున్నాడు ప్రతి గుమ్మానికి ఒక గోత్రం పేరు ఉందన్న విషయం చెప్పబడుతుంది కాబట్టి దాని అర్థం ఏందంటే ఆ గోత్రికులే ఉంటారు అనేది కాదు లేక ఇంకొక బోధ బయలుదేరింది చాలా కాలం నుంచి ఉంది అది క్రైస్తవులందరూ ప్రపంచంలో రక్షింపబడ వాళ్ళందరూ ఆటోమేటిక్గా ఏదో గోత్రికులే ఒకప్పుడు వాళ్ళ పూర్వీకులని ఒక బోధ బయలుదేరింది అది శారీరకమైన బోధ దాని ప్రకారంగా నేను ఒక గోత్రానికి సంబంధించిన మా మా పూర్వీకులు మా ముత్తాతలు ముత్తాతలు ఒక గోత్రానికి సంబంధించిన వాళ్ళేమో అని మనం వెతుక్కుంటా ఉంటాం అది తప్పు కాబట్టి శారీరకమైన గోత్రాలకి దేవుడు ప్రాధాన్యత ఇవ్వడు కృత నిబంధన విధానంలో పాత నిబంధన విధానంలో కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వలే ఎందుకంటే పెద్దలు పెద్దల్లా ఉండలేకపోయినారు ఇంటికి పెద్దవాడిని ఏర్పరచడాడు కానీ పెద్దవాడు పెద్దవాడిలా ఉండలేకపోయాడు అదే విషయం మనం ఎన్నిసార్లు చూస్తాం ఆ పన్నెండు గోత్రాలలో చూస్తాము అదే రీతిగా అబ్రాము పిల్లల తర్వాత కూడా చూస్తాం కదా యాకోబు సంతానంలో కూడా చూస్తాం ఇస్సాకు పిల్లలలో మనం చూస్తాం ఆ విషయాలు కాబట్టి పెద్దవాడిని దేవుడు ఏర్పరచాడు కానీ పెద్దవాళ్ళు వాటిని ధృవీకరించడం మనం చూస్తా ఉంటాము ఆది కాండం మొదలుకొని కాబట్టి ఆ పట్టణం గురించి ఇక్కడ రాయబడించాడు ఇప్పుడు పన్నెండో వర్షంలో తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తర వైపున మూడు గుమ్మములు దక్షిణ వైపున మూడు గుమ్మంలు పశ్చిమ వైపున మూడు గుమ్మములు అంటే నాలుగు నాలుగు దిక్కులు మూడు మూడు గుమ్మములు ఒక్కొక్క దిక్కు కాబట్టి నాలుగు ఇంటూ మూడు పన్నెండు అట్లా లెక్క చూపిస్తున్నాడు ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది ఆ పునాదుల పైన గొరపి యొక్క పన్నీద్దరు అప్పోస్తుల పేర్లు కనబడుచున్నవి కాబట్టి పన్నెండు గోత్రీకుల పేర్లున్నాయి పన్నెండు అప్పోస్తుల లేక శిష్యుల పేర్లు కూడా అక్కడ ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అప్పోస్సుల పేర్లు కానీ బాగా అర్థం చేసుకోవాలా అవి శరీరకమైన పేర్లు కావు అన్న విషయాన్ని ఇవన్నీ ఆత్మీయంగా అయిపోయినాయి కాబట్టి ఏరూపం కూడా అవి శరీరమైనవి కావు కేవలం మీరు మాథ్యూ మార్క్ లూక్ జాన్ ఇట్లా పేర్లు ఉంటాయి కదా పన్నెండు గోత్రికుల పేర్లు చూస్తే జేమ్స్ రాంగ్ నంబర్స్ లో వాటి ఆత్మీయ సత్యాలు నీకు అర్థమైతాయి కాబట్టి అవి శారీరకమైన పేర్లు కావు అన్న విషయాన్ని మీరు మటుకు అర్థం చేసుకోవాలి ఎప్పటికైనా కానీ దాని చదువుతాప్పుడు తర్వాత ఎట్లా ఉంది పదహారవ వర్షంలో ఆ పట్టణము చచ్చౌకమైనది తెలుగులో చచ్చౌకం అంటే అన్నట్టు నాలుగు దిక్కుల కరెక్ట్ కొలత ఉంటది ఇప్పుడు ఇది రెక్టాంగుల్ ఉంది ఈ రూమ్ ఈ రూమ్ రెక్టాంగులర్ ఉంది దీన్ని రెండుగా ఈక్వల్ గా చేస్తే స్క్వేర్ అంటాం రెండు స్క్వేర్స్ అంటాం అంటే పర్ఫెక్ట్ ఈ దిక్కు ఈ దిక్కు ఆ దిక్కు ఈ దిక్కు ఈక్వల్ సైజ్ ఉంటే దాని స్క్వేర్ అంటాం కాబట్టి హెవెన్ అనేది ఒక స్క్వేర్ లాగా ఉందని చెప్తుంది ఇక్కడ పరమ అనేది ఒక స్క్వేర్ గా ఉంది అంటే పర్ఫెక్ట్ కొలతలు అనే విషయాన్ని అర్థం చేస్తున్నాడు ఎట్టి దిక్కు చూసినా ఆ గోడ కొలత కరెక్ట్ గా ఉన్నది అని చెప్తున్నాడు తిన్నగా కట్టబడ్డ గోడ అని మనం చూసినాం ఆమోస గ్రంథంలోనా ఏ హెచ్కెల్ గ్రంథంలోనా ఆమోస్టులో తిన్నగా కట్టబడింది అంటే పర్ఫెక్ట్ కట్టబడిన గోడ అని అర్థం కాబట్టి అవి ఈక్వల్ మెజర్మెంట్స్ తో ఉన్నది గోడ నాలుగు దిక్కుల దాన్ని అందుకే ఒక చాలా కాలం క్రిందట ఒక చర్చ్ పేరుండే ఫోర్ స్క్వేర్ చర్చ్ దాని పేరు ఆ చర్చ్ పేరు ఫోర్ స్క్వేర్ అట్లాంటి చర్చ్ పేరు నేను మళ్ళీ ఎక్కడ వినలే అమెరికాలో ఒక చర్చ్ ఉండేది ఇప్పుడు ఉందా కూడా నాకు తెలియదు అది బహుశా ఉండదేమో ఇప్పటికి నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ లో థర్టీస్ లో అప్పుడో ఉండే చర్చ్ అది చరిత్రలో చూస్తే ఎన్ని చర్చి పెద్ద పెద్ద చర్చ్లలో అదొకటి ఫోర్ స్క్వేర్ చర్చి దాని పేరు అక్కడ విశేషమైన అద్భుతాలు జరిగాడు అప్పట్లో గంభీరమైన అద్భుతాలు ఒక స్త్రీ దాన్ని స్థాపించింది ఒక సేవకురాలు ఆ చర్చి ని ఆమె పేరు కూడా నాకు నోటికి మెక్ఫర్సన్ అనుకుంట జ్ఞాపకంకి వస్తలేదు నాకు ఆమె పేరు స్క్వేర్ ఆ చర్చ్ పేరు భవిష్యత్ అనుకుంటా ఇక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ బైబుల్లో మటుకు ఇక్కడ ఫోర్ స్క్వేర్ అని ఉంది ఇక్కడ తెలుగులోనేమో చచ్చౌకం అంటే నాలుగు దిక్కుల చచ్చౌకం అంటే కరెక్ట్ సైజ్ అన్నట్టు నాలుగు దిక్కుల కరెక్ట్ సైజ్ దాన్ని తెలుగులో చర్చర్ ఫోర్ స్క్వయర్ అంటే ఫోర్ డైరెక్షన్స్ లో కరెక్ట్ సైజ్ ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఫోర్ స్క్వేర్ చర్చ్ అంటే ఒక చర్చ్ ఉన్నది అంటే ఆమె కాదు దేవుడు ప్రేరేపించిందేమో అట్లా పెట్టుకుంది పేరు చర్చ్కి దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అంటే పొడుగు వెడల్పు సమానం అది పొడుగు అనుకో ఇది వెడల్పు పొడుగు ఇది పొడుగు ఇది ఇది వెడల్పు పొడుగు వెడల్పు సమానం అంటే ఈక్వల్ సైజెస్ అని చెప్తున్నాడు అందుకే దాన్ని స్క్వేర్ అంటారు అతడు ఆ కొలకరతో అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంది కులకర గురించి మనం చూసిన జగర గ్రంథంలో కూడా ఒక వ్యక్తి కులకొరత కొలుస్తుంది విషయం పట్టణాన్ని కొలకర్ర అన్నప్పుడు నీ లెక్క సరిగుందా లేదా అని కొలెసేయడానికి కొరకు మట్టపు గుండుకు సంబంధించిన బోధ అది అతడు ఆ కులకొరతో పట్టణమును కొలువగా దాని కొలత ఏడు వందల ఏబది కొనలైనవి అంతే నెక్స్ట్ కోసలైనవి కదా కదా అదొక కొలత అన్నట్టు ఏడు వందల ఏ పది కోసులైనవి దాని పొడవును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నవి అంటే అన్ని విధాలుగా అది సమానంగా ఉంది పొడవు హైట్ కూడా వెడల్పు కూడా విడుతు అన్ని సమానంగా ఉన్నాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన కొలత వేసినప్పుడు నీ జీవితము పర్ఫెక్ట్ గా ఉండాలా అనేది ఒకటి ఆత్మీయ సత్యం పెళ్లి కుమార్తె కొలత వేసినప్పుడు ఆమె పర్ఫెక్ట్ గా ఉంటుంది అని చెప్తుండే ఇక్కడ ఆయన కొలత వేస్తాడు అని కూడా చెప్తుండే ఇక్కడ మరి అతడు ప్రాకారం కొలవగా అది మనుషుని కొలత చొప్పున నూట నలువది నాలుగు మూరలైనది మనుషుల కొలత అంటే మూర ఈ మూర అంటే ఈ మోర్ నుంచి తల చేయి వరకు దీని మూర అంటారు అందుకే మనుషుల కొలత అన్నారు దేవుని కొలత వేరే పూలు కలుస్తారు కరెక్టే దాన్ని మూర అంటారు అది మనుషుల కొలత అంటారు ఇది యాక్చువల్ గా హాఫ్ మీటర్ ఏమంటారు కదా హాఫ్ మీటర్ ఉంటది జస్ట్ ఇక్కడ నుంచి కాబట్టి ఆ హాఫ్ మీటర్ తోని కొలస్తే ఎన్ని ఉన్నాయంట నూట నలబీ నాలుగు వన్ ఫార్టీ ఫోర్ కదా నూట నాలుగు అంటే వన్ ఫార్టీ కదా లక్ష నలభై నాలుగు మీకు ఇవి అర్థమవుతుందా లక్ష లక్ష ఎవరు అదొక గుంపు గురించి మనం ధనించండి ఎన్ని నుంచి లక్ష నలభై అనుంది ఇక్కడ కాబట్టి లక్ష నాలుగు నాలుగు లేక నూట నలభై ఆ కొలత దూత కొలతయే అంటే దూత కొలుస్తున్నాడు అన్నట్టు అంటే దేవుని కొలతయే అని చెప్తున్నాడు లక్ష నలభై నాలుగు లేక నూట నలబై నాలుగు అనేది నూట నల్బది అంటే లక్ష నల్బద్దు అర్థం దూత కొలత అని చెప్తున్నాడు అంటే దేవుడు కొలిస్తే ఆ రీతిగా ఉంటది అంటే ఏంటంటే అది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అని చెప్తున్నాడు అదొకటి ఆ నంబర్స్ గురించి నేను ఎక్కువ మనం దీర్ఘంగా ధ్యనించడానికి వెళ్ళేది ఒకటి ఏంటంటే ఆయన దృష్టిలో కొలత వేస్తే మనము సంపూర్ణంగా ఉండాలా ఎటువంటి లో లోపం ఉండదు గోడ కట్టబడితే పర్ఫెక్ట్ గా ఉండాలా మెజర్మెంట్స్ లెవెల్స్ హైట్ అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా ఉండాలా నీ జీవితం అట్లా పర్ఫెక్ట్ గా తయారు కావాలా ఎందుకంటే ఆయన ఆయన సన్నిధి నుంచి దిగరావలసిన వాడివి నువ్వు ఒకరోజు ఆయన సన్నిధిలో ఉండాలంటే నిషిద్ధమైనది కూడా ప్రవేశించదు పర్వ రచనలో నిషిద్దమైందంటే అపవిత్రమైంది ఏది కూడా అన్న పోలేదు మళ్ళీ పెళ్లి కుమార్తె ఆయన పక్కన ఎవడాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలా నీ జీవితం ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలా కాబట్టి ఇప్పుడు చూడండి మొత్తం డీటెయిల్ గా మనం చదవడం అవసరం లేదు ఎందుకంటే మనం మలకి గ్రంథాన్ని నిర్ణించబోతున్నాం ఒక్క విషయాన్ని నేను మీకు చూపించేసి మనం వెళ్లిపోతాము చివరికి ఏం జరుగుతుంది అన్న ఇరవై అంటే అందులో ఎంత వెలుగు ఉంటుంది అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండడు అంటే మన ప్రభు వెలుగు కాబట్టి సూర్యుడు చంద్రుడు ఉండడానికి అన్న విషయాన్ని అక్కడ చూపిస్తే అట్టడు ఇరవై ఆ జనులు దాని వెలుగునందు సంచరింతురు ఆ పట్టణంలోకి వెళ్లి వెలుగు వస్తుంటే ఆ వెలుగు ఎంత దూరం పడితే అంత దూరము జనులు సంచరిస్తారట దాని చుట్టూ ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి మీరు తర్వాత అంటే కాలం యుగము ముగించినాక దేవుని బిడ్డలు ఎట్లా ఉంటారు అన్న విషయాన్ని అంటే అది ఫైనల్ అన్నట్టు దా ఈ వాక్యం మీకు అర్థమైందంటే మీ జీవితం ఇక మీదట ఈ రీతి ఉండడానికి వీల్లేదు మీరు ఇక్కడ కూర్చున్నట్లు ఉండడానికి వీల్లేదు మీరు ఈ రోజు జీవించినట్లు ఉండడానికి వీల్లేదు మీరు ఇంటికి పోయి దీన్ని మర్చిపోలేరు రేపటి నుంచి మీరు ఇంకా ఇంకా జీవించలేరు అన్న విషయాన్ని ఈ రోజు మీకు అర్థమవుతుంది జనులు దాని వెలుగున సంచరించు ఆ వెలుగు ఎంత దూరం ఇది ఇది ఇది దేవుని మందిరం అనుకో ఇందులో నుంచి వెలుగు బయటకు వస్తున్నది దూతలున్నారు అక్కడ ప్రతి గుమ్మం దగ్గర దూతలున్నారు కానీ ఆ మందిరంలో నుంచి వెలుగు బయటకు వస్తున్నది ఆ వెలుగు ఎంత దూరం పోతే అంత దూరం మనుషులందరు చుట్టూ సంచరిస్తున్నారు దాని చుట్టూ అదొక సిచ్యువేషన్ అదొక మీరు జ్ఞాపకం తీసుకుని దాని తర్వాత దాని తర్వాత చూడండి భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వచ్చారు దాని వెలుగున దాని వెలుగు ఎంత దూరము ప్రవేశిస్తే ప్రకాశిస్తుంటే అంత దూరము జనులు సంచరిస్తున్నారు గాని దాని లోపలికి వచ్చే వాళ్ళు కేవలం భూరాజులని వాక్యం ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా ఈ విషయం ఎవడు మందిరం లోపలికి పోతాడు దేవుని సన్నిధి ఆయన ఆయననే వెలుగునుంది అక్కడ కదా చూడండి ఒకసారి పదమూడవ వచ్చిన ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడు చంద్రులను దానికి అక్కడ దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది గొర్రె పిల్లయ్యే దానికి దీపము అంటే ఆయన దీపము ఆయననే దీపం అంటే ఆయన వెలుగు ఎంతగా ప్రకాశిస్తున్నది అది ఎంత దూరం ప్రకాశిస్తుంటే ఆ వెలుగు దగ్గర మనుషులు ఉన్నారంట కానీ ఆ వెలుగు దగ్గరికి ఎవడబోతలేడు అన్న విషయం అక్కడ చూపిస్తుంది ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాల యుగ సమాప్తికి మీరు ఇంత సేవా జీవితం ముగించుకున్నాక మీరు ఏమి పొందబోతున్నారు అక్కడ అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపనం చేస్తుంది వాక్యం గొప్ప జనము దాని వెలుగులో సంచరిస్తున్నారు గానీ భూరా భూరాజులు మటుకు దాని వెలుగులోనికి తీసుకుపోతున్నారు అన్న విషయం ఇక్కడ చెప్పబడుతుంది చూడండి మొదటిసారి భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తురు గొప్ప జనం దాని వెలుగులో సంచరిస్తా ఉంటే భూరాజులు మటుకు లోపలికి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా గొప్ప జనము ఎప్పుడు కూడా ఆయన మహిమలోనికి ప్రవేశించలేరు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు పరమ ఎరుశంలో ఉంటారు కానీ ఆయన మహిమలోనికి ప్రవేశించాలా అంటే కేవలము భూరాజులే ప్రవేశిస్తారు కాబట్టి భూరాజులు మీరు శారీరకంగా ఆలోచించద్దు ఎప్పుడైనా కానీ భూమిని భూమిని రాజ్యం వెళ్ళిన వారు ఎవరు అన్నప్పుడు భూమి అన్నప్పుడు గొప్ప గొప్ప రాజులు అంటే మనల్ని రాజుల వంశము యాజక సమూహంగా తయారు చేసుకున్న దేవుడు పేద రాష్ట్ర పత్రికల ప్రకారం కాబట్టి లక్ష వేల మందికి సాదృశ్యము భూ రాజులంటే భూమిని రాజమె అంటే గొప్ప జనానికి మార్గం చూపించే గొప్ప జనాన్ని పోషించే గొప్ప జనాన్ని ఆదరించే వాళ్ళు వాళ్ళు వారు మహిమను తీసుకొని పోస్తారంట దేవుని సరిధిలోనికి వారు మటుకు ఆ గుమ్మంలోకి వెళ్ళి దూతలు వాళ్ళని అడగించారంట తక్కిన వాళ్ళందరికీ అడ్గిస్తున్నారు అందుకే వాళ్ళు అక్కడ ఎంత దూరం వెలుగుంటే అక్కడే జీవిస్తున్నారు వాళ్ళు కొన్ని మైళ్ల దూరం కొన్ని కిలోమీటర్ల దూరంలో వెలుగు అనిపిస్తూ ఉంటే అక్కడక్కడ జీవిస్తున్నారు మనుషులు గాని ఒక చిన్న గుంపు మట్టుకు మందిరంలోనికి ప్రవేశిస్తున్నది యాజకుడు పాత నిబంధన కాలంలో వాడు ఒకడే ప్రవేశించే చోటు పరిశుద్ధ స్థలంలో కొంతమంది యాజకులు కూర్చుండేటవాళ్ళు అతి పరిశుద్ధ స్థలానికి ఒక్కడే పోయేవాడు అది అది ఎప్పుడు కూడా నేను గమనించలేదు చరిత్రలో ఎప్పుడు నెరవేనుందో చెప్పబడుతున్న వాక్యం అంతే అతి పరిశుద్ధ స్థలంలో మందసభు పెట్ట ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి యాచకుడు అక్కడ పోయేవాడు అది ఎప్పుడైంది కూడా ఎక్కడ చూడలేదు నేను బైబుల్లో చెప్తా ఉంటే విన్నాను చాలా మంది చెప్పడం కానీ బైబుల్లో ఎక్కడ కూడా పోయినట్టు నేను చూడలేదు ఎవరు పోయినరో కూడా ఇంతవరకు గమనించలేదు అది ఒకళ్ళు ఉంటే మన నేను మిస్ అయిపోయిన ఏమో అది వెతుక్కోవాలనే కానీ యుగ సమాప్తికి భూరాజుల మటుకు ఆ దిన పరమయురు దిగొచ్చినాక కేవలం వాళ్లే లోపలికి వెళ్తారంట గొప్ప జనం అంతా చుట్టూ నివసిస్తా ఉంటారు ఇది మీకు అర్థం కావాల ఎందుకంటే ఈ సీక్రెట్స్ నాతో పాటు ఎండు గడానికి ఎందుకంటే మీరు చెప్పండి మీరు ఆ వెలుగులో సంచరిస్తారా నా లోపల పోతారా మీరు తీర్మానించుకోవాలా సేవ జీవితం అంతా తీర్మానానికి మీ ఇష్టానికి సంబంధించింది నువ్వు ఇంకా ఈ లోకాతీతమైన కష్టాల కొరికి ప్రయాస పడతా ఉంటే ఎట్టి పరిస్థితిలో నువ్వు అందులో ప్రవేశించలేవు ఆయన సన్నిధిలో ఉంటావు వెలుగు ఎక్కడ ఉంటే అక్కడ పోతా ఉంటావు సంచరిస్తా ఉంటావు కానీ నీ మహిమను తీసుకుని ఆయన సన్నిధి లోపలికి పోవాలంటే అక్కడ ఆయన ఉన్నాడు ప్రభు ప్రభుని నువ్వు ముఖాముఖిగా చూడాలా అన్న ఆసక్తి నీకు ఉంటే నీ సేవ జీవితం ఎట్లుంటది చెప్పండి చాలా భయంకరంగా ఉంటుంది నీ సేవ జీవితం ఎందుకంటే శ్రమల గుండనే ఆయన మహిమలోనికి ప్రవేశించాల మనం నీ కుటుంబం కొరకు నీ వ్యక్తిగత జీవితం కొరకు నీ పిల్లల కొరకు నీ సంబ నీ రక్త సంబంధికుల కొరకే నువ్వు కష్టపడుతున్నావు కానీ ఆయన సేవలు ఆయన కొరకు నువ్వు కష్టపడిన ఉన్నదా కష్టపడకపోతే నువ్వు ఆయన శనిధులను ప్రవేశించలేవు గొప్ప జనాన్ని నువ్వు రాజ్యం వాళ్ళకి మార్గం రాజు అనేవాడు ప్రజలను పోషించేవాడు కదా గొప్ప జనము పోషించే వాళ్ళలాగుండాలా మన సేవ జీవితం వాళ్ళ కొరకు నువ్వు సాక్రిఫైస్ చేయాలి జీవితాన్ని త్యాగం చేయాలా అనేక విధాలుగా నీ టైంని నీ ఎనర్జీస్ నీ ధనాన్ని నీ జ్ఞానాన్ని అన్నింటినీ వాళ్ళ కొరకు నువ్వు స్పెండ్ చేయాలా అది ని సేవా జీవితం అటువంటి వాడు తప్ప ఎవడు అందులో ప్రవేశించలేడు కఠినంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే సర్పంలు తేలి ఎట్టి పసులో పోలేవు ఎందుకంటే ఆయన చెప్పిండు వీళ్ళు తెగవేయబడి చత్తురు అనేసి జక్ర గ్రంథం చివరి భాగంలో మనం చూసినాం రెండు గుంపుల వారు తెగవయబడి చత్తురు మూడో గుంపును అగ్నిలో నుంచి బయటకు వస్తానాడు వెండిని శోధించినట్లు శోధిస్తాను బంగారును పరీక్షించినట్లు పరీక్షిస్తాడు అదే పుటం వేస్తాడు బంగారం పుటం వేస్తాడు అంటే చాలా భయంకరమైన శ్రమ అన్నట్టు కాబట్టి మనము అటువంటి సేవ జీవితంలో లేకపోతే మటుకు నువ్వు అందులో ప్రవేశించలేవు ఈ లోకంలో ఆయన స్థిరపడినాక ఆయన రాజ్యం స్థిరపడినాక ఆయన మహిమలోకి ప్రవేశించాలంటే మటుకు ఇదే సీక్రెట్ ఈ సీక్రెట్ పౌలు కూడా తెలుసుకున్నాడు నేను మీకు చూపించిన ఒకసారి కోరిత రాష్ట్ర పౌలుకు తెలుసు ఆ సీక్రెట్ అందుకే ఆయన భయంకరమైన సేవ చేసి ఎవరు చేయలే ఏ శిష్యుడు చేయలే ఆయన ఆయన ఆయన ఆయన చేసినటువంటి సేవ ఓ రీతిగా యోహాను బాప్తిజం యూహాను భక్తుడు కూడా అట్లా సేవ చేయలేదు ప్రగణ గ్రంథాన్ని చూసి దర్శనాలు ఎందుకంటే ఆయనకు ఆయన నేర్పరచుకున్న దేవుడు ఆ దర్శనం చూడడానికి ఆయన అంతా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ప్రగణ గ్రంథం అంతా ఆయన యుగంలో యుగం ముగించే టైంకి ఎట్లా నెరవేరుతుంది యుగం ఎట్లా ముగిస్తుంది అన్న విషయాన్ని యుగం ముగించినాక ఆయన రాజ్యం అంటే స్థిరపడతదన్న దర్శనరీతిగా అవన్నీ చూసి ఆయన ఆయన లేడు ఆ రోజు ఈ కాలం లేడు ఆయన ఆయన చూడగలిగిండి ఇట్టు భవిష్యత్ అని ఎందుకంటే దేవుడు అంతగా ప్రేమించిన కాబట్టి అన్నిటిని చూపించండి యోహాను భక్తుడు ప్రేమించినంతగా మన శిష్యులలో ఎవ్వరు కూడా మన ప్రభుని ప్రేమించలే అంతగా చివరి వరకు కాబట్టి ఇవన్నీ చూపించండి ఎవరు ప్రేమిస్తారో ఆయనకి ఇవన్నింటినీ చూపిస్తాడు కాబట్టి నీ ప్రేమ నీ సేవకు సంబంధించింది కొత్తగా ఇంట్లో కూర్చొని ఉపాస ప్రార్థన చేసుకునేది కానే కాదు ప్రేమ కాబట్టి గొప్ప శ్రమల గుండా పోయి బుధిరని కన్యక లక్కుంటారు కదా వాళ్ళంతా శ్రమల పోయి మరణించి హతాసాక్షులై ఆయన వెలుగులోనికి వస్తారు వెలుగులో సంచరిస్తూ ఉంటారు కానీ లక్షా మంది కేవలము ఆయన సన్నిధిలోనికి అడుగు పెడతారు అడ్డగించారు అది మనం తీర్మానించుకోవాలా నీ సేవ జీవితం అందుకే చూపించిన ఆ మందిరము ఆయన దర్శనంలో కూడా అదే విధాలు చూపిస్తుంటాడు దాంట్లో అరలు ఉంటాయి కదా అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము దాని తర్వాత ఆవరణము దాని తర్వాత ప్రాంగణం నాలుగు అరలవి నాలుగు లెవెల్స్ నాలుగు పొజిషన్స్ అనిల ప్రాంగణం బల అర్పణ అర్పించే ఆవరణము దాని పరిశుద్ధ స్థలము దాని అతి పరిశుద్ధ స్థలం అనిల ప్రాంగణంలో కేవలం అనిలే ఉంటారు దాని తర్వాత ఇసరి పల్లె పోయి ఉంటారు దాని తర్వాత కేవలం యాచకులు ఉంటారు దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం అక్కడ ప్రభుని కలుసుకోవడానికి ఒకటే యాచకుడు పోతాడు అంటారు ఒకసారి అది ఎప్పుడు నేను చూడలేదు బైబిల్ ఎక్కడ కూడా విన్నాను గాని అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు పోయినట్టు మనం చూడము ఎందుకంటే అక్కడ ఆయన అతి పరిశుద్ధ స్థలంలో పోవాలంటే వాడు ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఆ యాజకుడు లేకుంటే దేవుని యొక్క అగ్నిచ్చి కాల్చి ఎందుకంటే అక్కడ మందసపు పెట్టే మన ప్రభుకి సాదృశ్యం మన్న మన ప్రభుకి సాదృశ్యం మన్నా పాత్ర అహరుణ్ణి చిగిరించిన కర్ర మన ప్రభుకే సాదృశ్యం దాని తర్వాత పది ఆగ్లు మన ప్రభుకే సాదృశ్యం ప్రతిది మన ప్రభుకే సాదృశ్యం దాని తర్వాత ప్రభుని వెంబడించిన మనకే అవి సాదృశ్యం మందసపు పెట్టనే మన జీవితం మన జీవితమే మందసపు పెట్టే మన కలిగిన బంగారు పాత్రనే నీ జీవితం నీ హృదయం నీ హృదయం లేని వాక్యాన్ని నింపుకోవాలా తర్వాత చిగించిన కర్ర పరశుధాత్మ అభిషేకం పొందుకున్న నువ్వు ఆయన కొరకు చికించిన జీవితం లాగా అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండీ తర్వాత పది ఆగేలు నీ జీవితమే దేవుని వాక్యం పరంగా జీవించాలా ప్రతిదీ నీ జీవితానికి సాదృశ్యంగా ఉంది ఆయన ఏ రీతిగా అయితే వాక్య పరంగా ఉండడం ఈ లోకంలో నువ్వు ఆయనకు ఆయన వాక్యం వెదజీలే వాళ్ళు కాబట్టి అన్నుండే ప్రతి చిహ్నము మన ప్రభుకే సాదృశ్యము అది కొన్ని సమస్యల క్రితం ధ్యానించిన గంగాలము సువర్ణ దీపము పలిపీఠము మన ప్రభుకే సాదృశ్యం ప్రతిదీ దాని తర్వాత మనకి సాదృశ్యం ప్రతి అవన్నీ ప్రతి ఉపకరణము మన జీవితానికి సాదృశ్యం అని మనం ధ్యానించినాం సరే అంత డీటెయిల్డ్ గా నేను ఇప్పుడు మీకు చూపించను కూడా ఎందుకంటే దానికి సంబంధించిన బోధ కానే కాదు ఇది కానీ ఒకటే విషయం పౌలన్నాడు మూడు ఆకాశములను నేను చూసినాడు మూడవ ఆకాశానికి నేను పోయినా అంటాడు కాబట్టి ఆకాశం దేవుని బిడల సహవాసానికి సమూహానికి సంబంధించింది కాబట్టి మొదటి ఆకాశము రెండవ ఆకాశము మూడవ ఆకాశం ఇవన్నీ దేవుని మందిరంలోని ఆవరణములు లేక స్థలాలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా మొదటి మొదటి ఆవరణంలో ఎవరంటాడు అంటే కేవలం ప్రభుని రక్షణ అనుభవం పొందుకొని యథార్థంగా పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు చివరి వరకు వృద్ధాప్యం వరకు కాలం ముగించుకునేంత వరకు నిండు మనసుతో ఆయన సేవించిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు కానీ ఆయన కొరకు స్నేహపడిన వాళ్ళు కాదు వీళ్ళంతా గొప్ప జనం సాదృశ్యం కాబట్టి వీళ్ళందరూ మొదటి ఆవరణలోనే ఉండిపోతారు చివరికి దాని తర్వాత ఎవరుంటారు విషయం మీరు బాగా తెలుసుకోవాలి కొంతగా కష్టపడి సేవ చేసిన వాళ్ళు యవన కాలంలో కొంత కష్టపడి సేవ చేసిన వాళ్ళు మరి విశేషంగా సేవ చేసిన వాళ్ళు మాని కొంత కష్టపడి సేవ చేసిన వాళ్ళు సగం సగం కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ తిరిగి బుద్ధి తెచ్చుకున్న వాళ్ళు చివరికి వాళ్ళ ప్రాణాలు ఆయనకు సమర్పించుకున్న వాళ్ళు వీళ్ళు ఆ రెండవ ఆకాశంలో ఉంటారు అంటే రెండవ లేయర్ లో ఉంటారు కానీ మోసే వంటి సేవకులు ఏలియా వంటి సేవకులు పౌల్ వంటి సేవకులు అటువంటి తీవ్రమైన సేవ చేసిన వాళ్ళు తప్ప ఎవ్వరు కూడా మొదటి ఆకాశంలో కడుగుబెట్టలేరు ఆ విషయం నాకు ఆదివారం దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి బయలుపరచాడు కాబట్టి మనం తీర్మానించుకోవాలి నీ సేవ జీవితం నేను ఈరోజు ఎందుకో మాలకి గ్రంథం ఆరంభించలేకపోతున్నాను ఎందుకంటే ఎన్ని విషయాలు అర్థం చేసుకున్నా చివరికి ఆ రోజు నువ్వు నిరుత్సాహపడద్దు నేను ఎందుకు ఈ శరణంలో ఉన్నప్పుడు ఈ విషయాలు నేను గ్రహించలేకపోయినాను ఈరోజు పర్మనెంట్ గా నా పొజిషన్ అక్కడనే ఫిక్స్ చేయబడింది అని నువ్వు దుఃఖపడడానికి వీల్లేదు సరే ఏదైతేనేమి దేవుని సందిలోనే ఉన్నానా కదా అని సంప్రదించడం కూడా వీళ్ళే ఆ రోజు కాబట్టి ఆసక్తితో నువ్వు నీ సేవని కొనసాగించుకోవాలా సరే ఈ లోకంలో తెర త్వరగా నీ పనులు ముగించుకోవాలా అన్ని నీ రోల్స్ నువ్వు నిర్వర్తించుకోవాలా ఈ లోకంలో నీ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ నిర్వర్తించుకోవాలి కానీ అటువంటి భారం కలిగిన సేవ వాళ్ళు చేసినట్లు సేవ నువ్వు చేయలేకపోతే మటుకు ఆయన మహిమలో నువ్వు ఫస్ట్ లేయర్ లో ఆ ఫస్ట్ స్థలంలో నువ్వు ఇవి చాలా కష్టతరమైంది అవి నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే అంటే నేను కూడా నాకు కూడా అదొక బా బాధ భయం అంటున్నది నేను కూడా దానికి తగినట్టు జీవించాలా కదా ఆ ఫస్ట్ స్థలంలోకి పోవాలా నా ప్రభుని ముఖాముఖిగా నేను చూడాలా అన్న ఆసక్తి నాకు కూడా ఉంది ఇంతగా ఇవన్నీ తెలుసుకొని ఇంతగా ఇవన్నీ నేర్చుకొని నేను అనేకలకు చెప్పి నేను కూడా లేకపోతే నాకు కూడా పర్మనెంట్ గా నిలుచామే కదా కాబట్టి ఫస్ట్ టూ స్థలాలలో నేను సెటిల్ కావాలనా లేక ఫైనల్ స్థలంలో సెటిల్ కావాలన్నా అది నీ జీవితానికి సంబంధించింది నీ సేవకు సంబంధించింది నీవు ఎట్లా సేవ చేస్తావో అది నీ మీద ఆరపడింది నువ్వు సమర్థించుకొని జీవిస్తే మటుకు ఫస్ట్ టూ లేయర్స్ నే ఉతావు కాబట్టి సమర్థించుకోవడానికి వీల్లేదు దివరాత్రులు నువ్వు అటువంటి ఆలోచన కలిగి తపన కలిగి సేవ చేయగలుగుతానే గాని దెబ్బలు తింటాం తింటాం సరే దెబ్బలు తింటాము మా ఉంటాయి మళ్ళా పోతా ఉంటాం ముందు పోతా ఉంటాం సేవ చేస్తా కొనసాగుతూనే ఉంటుంది వాడిని విని చేసి కంపేర్ చేసుకోము శారీరకమైన బలితలు అన్నింటినీ విడిచిపెట్టేస్తూ ఉంటాం మన పని మనం ముగించుకొని పోతా ఉంటాం ఎంత మందిని దేవుని సేన నడిపిస్తావో అది నీ తీర్మానానికి సంబంధించింది కాబట్టి అటువంటి తీర్మానంలో ప్రభు మనల్ని నడిపించాలా అటువంటి ఆసక్తితో నువ్వు ప్రయత్నించాలా ఒక విషయం బాగా అర్థం చేసుకోండి గొప్ప జనం ఆయనకి అంత సన్నిహితంగా చివరి వరకు కూడా ఉండలేరు పరమ మనం చూస్తాము శ్రీలామిత అనే స్త్రీ గురించి ఆమె తన ప్రియుడు ఇంటికొచ్చి తలుపు కూడా ఆమె పట్టించుకోలేదు నిద్రపోతుందని నేను అలిసిపోయినా నిద్రపోతున్నా నేను నీ తీయలేనంటుంది కాబట్టి గొప్పజనము అంతా అలసిపోయిన వాళ్ళు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కానీ తన ప్రియుడు వెళ్ళిపోయినాక ఎంతసేపు తలుపు కొట్టిండు ఎంతసేపు తలుపు కొట్టినా ఆమె తెరవలేదు నేను అలసిపోయినాను నేను లేయలేను అంటుంది అంతేగాని అరే నా ప్రియుడు వచ్చిండు నా భర్త కాబోయే భర్త అనేసి ఆ ఆసక్తి లేదు చివరికి ఆమె గొప్ప జనం అంతా అదే వాళ్ళకి తీవ్రమైన ఆసక్తి లేనేలేదు ఇవన్నీ విషయాలు తెలుసుకుని వెంబడించాలని ఆయన కొట్టి కొట్టి ఎండకి వానకి చలికి భరించి కొట్టి కొట్టి మిర్చి వెళ్ళిపోయినట్టు మనం అక్కడ చూస్తాం దాని తర్వాత ఆమె మధ్యాహ్న రాత్రి లేచి పరిగెత్తింది బయటికి వెతకడానికి కొరకు ఆయన సంత బడి వెతికింది నా ప్రియుని చూసిండ్రా నా ప్రియుని చూసిండ్రా అని అందరిని అడితే వాడికి ఏం తెలుస్తుంది బయట ఆయన ప్రియుడు వాళ్ళ దగ్గర పోయిందా వాళ్ళ దగ్గర కదా సంత విధులు అంటే బిజినెస్ చేస్టల్ దగ్గర ఎందుకుంటాడు ఆయన ఉండడు అటు పరివారం చూపించిందేడు మనకి ఒక రెండు వారాల క్రితం బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఆయన ఉండలేడు ఎందుకంటే అది ఈ లోకాన్ని సంపాదించుకోవడం ఈ లోకాన్ని రాజ్యాన్ని స్థాపించుకోవడం అది బిజినెస్ అనేవాళ్ళు కాబట్టి జకర కదా మనం చివరి భాగంలో చూసినాం కణనీయుడు ఎట్టి పరిస్థితుల్లో పలువురు ప్రవేశించడానికి చివరి వచ్చినాం కణనీయుడు అంటే బిజినెస్ చేసేవాడు అని కాబట్టి లోకాన్ని సంపాదించుకునేవాడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అడుగుబెట్టలేడు అన్న విషయాన్ని ప్రభు మంత్ర అదే రీతిగా ప్రకటన గ్రంథంలో మనం చూసినాం చివరి భాగము ఆయన మందిరం దిగొచ్చినప్పుడు మటుకు కేవలం లక్ష నలభై నాలుగు మంది తప్ప ఎవడు కూడా అందులోనికి ప్రవేశించలేరు భూ రాజులంటే మనం రాజ్యం వెళ్లే వాళ్ళం భూమిని భూమి మీద రాజాని వేలే వాళ్ళం మనం అంటే ఈ లోకపు లాగా కాదు ఈ లోకపు మినిస్టర్స్ లాగా కాదు మనం పరిపాలించాల్సింది ప్రేమతో వాత్సల్యతతో దీర్ఘ శాంతం కలిగి అందరినీ సహిస్తూ అందర్నీ భరిస్తూ మనం ప్రభుని ప్రభుని ప్రేమని వాళ్ళ జీవితంలో చూపించే వాళ్ళలాగా మనం ఉండాలి అలసిపోతా మనం కూడా కొన్నిసార్లు బలహీనతలు ఉంటాయి అయినా గానీ సేవానంగానే ఒకసారి పోతే నా ద్వారా నా సేవ జీవితం ద్వారా దేవుడు అద్భుతాలు జరిపిస్తాడేమో అన్న ఆసక్తి తెచ్చుకొని పరిగెత్తుతూ ఉంటాం మనం శరీరం చాలా బలంగా ఉంటుంది కదా అయినా కానీ మనం దాన్ని ఛేదించుకొని పోతా ఉంటేనే కాని మనము ఆ దినానికి మనం సిద్ధపడలేం కాబట్టి టైం లేదు కాబట్టి మనం ఇవన్నింటినీ దేవుడు మనకు బయలుపరుస్తుండడు కాబట్టి మన సేవ జీవితాన్ని మనం ఇంకా ముందుకు కొనసాగించుకొని పోవాలా స్వార్థము ధనాపేక్షతో కూడిన సేవ కానే కాదు సేవ ఆయనకు ప్రీతికరమైన సేవ వినయ వైభక్తులు కలిగిన సేవ ఒక వాక్యం నేను చూపించేసి ముగిస్తాను మలాకి గ్రంథంలోనిది ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి క్లుప్తంగా చూపించేసి జకరియా మరియు హగ్గైలు హగ్గై జకరియా కాలం తర్వాత అంటే వంద ఏళ్ల తర్వాత జకరియ హగ్గై తర్వాత వంద ఏండ్లకు తర్వాత మలాఖి అనే ప్రవక్త మనకు కనిపిస్తూ కానీ బైబుల్ అంతటా ఎక్కడ కూడా అనే వ్యక్తి లేడు ఆ పేరు కలిగిన ప్రవక్త ఒక్కడు కనిపించాడు ఉనింటే లేకపోతే దాని ముందు చూపించేటాడు ఇప్పుడు ఉదాహరణకి జకర్య గ్రంథం చూసినాం ఆయన ఆయన ఎర్మియా పుస్తకంలోని కొన్ని పత్రికలు తన పుస్తకంలో జమ చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం గణించినాం కానీ మలాకి ఎవరికి సమకాలీకుడు కాదు జకరియ తర్వాత వందేళ్ల తర్వాత లేక హగ్గయి తర్వాత వందేళ్ల తర్వాత ఆయన సేవ చేసాడు మలాకి తర్వాత ఇంకా నీకు ఎవరు ప్రవర్తగా అనిపించారు మన ప్రభు పుట్టే టైంకి అంటే అది దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల గ్యాప్ మలాకి తర్వాత మన ప్రభు పుట్టే టైంకి ఫోర్ ఇయర్స్ గ్యాప్ దాన్ని డార్క్ పీరియడ్ అంటారు బైబిల్లో చీకటి కాలం అంటాం అంటే ఇసలకి మలాఖీ ద్వారా చివరి ఏమంటాం హెచ్చరిక ఇచ్చినాక ఇంకా దాని తర్వాత ప్రవక్తలే లేరు కాబట్టి నాలుగు వందలు సంవత్సరాలు ప్రవక్తలు లేరు యాజకులు లేరు వాక్యం చెప్పేవాడు లేడు మనుషులని సరి లేడు నాలుగు వందలు జీవించిన వాళ్ళు చివరికి మన ప్రభు వచ్చే టైంకి ఒక్కడు కూడా ప్రవచన వరము పొందుకొని ఉన్నవాడు కనిపించాడు మనకి ఆయన పుట్టే టైం మలాకి తర్వాత అంటే డార్క్ పీరియడ్ అంత భయంకరమైన కాలం దేవుని ఆరాధన లేదు బల్లు అర్పణలు లేవు ఏమీ లేవు అసలు యాజపులు ఎక్కడ పోయినరో అహరోలు సంతతి వాళ్ళు ఎక్కడ పోయినరో వాళ్ళందరూ ఎక్కడ పోయినరో ఎక్కడ కనిపించదు మనకి మొత్తము చెడిపోయినట్టు మనం చూస్తాం మనుషులు యథావిధంగా జీవించినట్టు మనం అక్కడ చూస్తాం అందుకే మొదటి అధ్యాయము మొదటి వర్షాన్ని ధ్యానించకముందు ఈ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఏందంటే వాళ్ళు బబ్లో నుంచి తిరిగి వచ్చినాక ఏం జరిగింది అన్నది ఇక్కడ చెప్పబడింది బబులోను కాలం ముగించాక బానిసత్వం ముగించినాక వాళ్ళకక్కడ బబులోన్లో కూడా కొంతమంది దేవుని సేవకులు హెచ్చరించిన వాళ్ళు ఏందంటే మెస్సయా త్వరగా రాబోతున్నాడు ఆయన రాజ్యం స్థిరపడబోతుంది అన్న స్వరం విన్నవాళ్ళు వాళ్ళు ఈ మలగి గ్రంథంకి వచ్చినప్పటికీ నిరుసాహపడిపోయారు ఎందుకంటే బబ్లో తిరిగి వచ్చినాక మెస్సయా లేడే ఎంతో ఆసక్తికరమైన కొడుకు వచ్చినాము మాకు సమాధానం ఉంటదే మెస్స పుడతాడు ఆయన రాజ్యాన్ని ఏల్స్తాడు మాకు సమాధానం ఉంటుంది అన్న ఆసక్తితో వచ్చిన వాళ్ళు మెసేజ్ అనిపించకపోవగా నిరుత్సాహపడిపోయి ఈ లోకం నాటి వాళ్ళు అది మలాకి కాలంలో ఉండే పరిస్థితి తర్వాత మలాఖి అనే వ్యక్తి చరిత్రలో ఎక్కడ ఎందుకంటే మొదటి అధ్యయనము మొదటి వచనం చూస్తే ఆయన ఎవరనేది కూడా లేదు ఎందుకంటే జకరే గ్రంథం చూడండి మీరు ఏ గ్రంథాలన్న చూడండి మొదటి వచనంలో ఆ ప్రవక్త ఎవడు ఎవరి కుమారుడు వాళ్ళ తాత ఎవడు వాళ్ళ గోత్రం ఏంది అన్ని ఉంటాయి కానీ ఈ పుస్తకానికి వస్తే ఏ గోత్రీకుడు వాళ్ళ తండ్రి ఎవరు ఇంత చరిత్ర కానీ ఒక్క చరిత్రలో మటుకు మలాఖి అనే వ్యక్తి మలాఖీ అనేవాడు ఒక మనిషి కాదు అతను ఒక యాచకునికి లేక ఒక బోధకునికి సాదృశ్యము అని కాబట్టి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో వెతికితే లో ఏముందంటే హెచ్ లో మలాకి అంటే ఒక వర్తమానాన్ని ప్రకటించేవాడు ఒక వర్తమానము కలిగిన వాడు లేక ఒక సువార్త వర్తమా వార్త అంటే న్యూస్ కదా మెసెంజర్ ఇంగ్లీష్ లో మెసెంజర్ అంటారంటే ఒక మెసేజ్ ఆయన దగ్గర ఒక మెసేజ్ ఉంది కాబట్టి ఫోర్ లో మెసెంజర్ అని అంటే ఆయన ఒక మెసెంజర్ ఆయనకి పేరు లేదు ఊరు లేదు తండ్రి ఎవరు లేరు తండ్రి గురించి లేదు వాళ్ళ గోత్రం గురించి లేదు ఎక్కడ లేదు కాబట్టి ఈయన ఒక మెసెంజర్ లేక ఒక కేక ఒక శబ్దము లో ఒక శబ్దము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా దాని తర్వాత ఒక ప్రవక్త అనుంది అదే స్ట్రాంగ్ నంబర్స్ లో ఫార్టీ లో ఆ మెసెంజర్ ఆ ప్రాఫెట్ ఆ ప్రీస్ట్ అన్ ఏంజిల్ ఆ టీచర్ అండ్ అింగ్ ఇన్ని పేర్లున్నాయి బైబుల్ కళేశాల్లో ఆయన ఒక మెసెంజర్ అనే చెప్తా ఉంటే మనం కానీ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో ఇన్ని ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి దానికి మలాకి అంటే పదానికి మెసెంజర్ ప్రాఫెట్ ప్రీస్ట్ అంటే మెసెంజర్ అంటే ఒక సువార్త కలిగిన వాడు లేక ఒక వర్తమానాన్ని ప్రకటించేవాడు లేక ఒక ప్రవక్త దేవుడి యొక్క ఆత్మావేశం చేత ప్రవచించేవాడు సంఘ క్షేమం కొరకు ప్రకటించేవాడు దాని ప్రీస్ట్ అంటే యాజకుడు మలాకి అంటే యాజకుడు దాని తర్వాత అంటే దూత సంఘ దూత కాబట్టి మలాఖీ అంటే కూడా దూతకి సాదృశ్యం దాంతరత ఒక టీచర్ మలాఖి అంటే ఒక బోధకుడు దాంతరత తర్వాత చివరిగా మలాఖి అంటే ఒక రాజు కాబట్టి ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే ఒక చరిత్ర ప్రకారంగా ఈ మలాఖీ అనే వ్యక్తి ఎజ్రా అని కూడా చెప్పబడింది ఒక చరిత్రలో అది ఎంత పట్టుకుని నాకు కూడా తెలియదు కానీ ఒక చరిత్ర పుస్తకంలో నేను చూసిన మలాఖీ అనేవాడు యజ్రా కి లేక యజ్రా పేరే మలాకి అని పెట్టుకున్నాడు ఆయన పేరు ప్రకటించుకోకుండా ఒక మెసెంజర్ లాగా ఆయన చూపించుకుండు ఎజరా అని ఒక చరిత్ర అదేమైతేనేమి మనకు మట్టుకు ఒక విషయం అర్థం కావాలి ఏంటంటే మనం అందరం ఆ మలాఖికి సాదృశ్యంగా ఉన్నాం ఈ లోకంలో మనమే ఆ మెసెంజర్స్ మనమే ఆ యాజకుల్లాగా మనమే ఆ ప్రవక్తల్లాగా అని విరవీగేది తెలియదు మనం మనం విరవీగా మనం ప్రవక్తల కాని మనం ప్రవక్తలం కాదు మనం యాజకులం అసలే కాదు మనకు మెసేజ్ ఇచ్చిండు దేవుడు ఒక వర్తమానం ఇచ్చిండు దాన్ని మనం అనేకలకు ప్రకటించాలా కబటి కాబట్టి మలాఖి మన జీవితాలకి సాదృశ్యం మనమే బోధకుల్లాగుండాలా మనమే యాజకుల్లాగా ఉండాలా మనమే రాజ్యుల లాగా ఉండాలా ఆయన కొరకు కబటి ఇందాక చూసినాం భూరాజులం మనం భూరాజుల్లాగా ఉండాలంటే భూమిని రాజ్యం ఎళ్ళము అంటే గొప్ప మార్గం చూపించే వాళ్ళం గొప్ప ఆదరించే వాళ్ళము గొప్ప పోషించే వాళ్ళ మనం ఉండాలా నువ్వు పోషకుంలాగా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా తెలియజేసి మధ్యాహ్నం ఒక నాకు ఒక చిన్న కథ చెప్తున్నాడు ఒక సోమరి ఉన్నాడంట అయితే ఆ సోమరికి ఒక కథ చెప్తుంటే ఆ కథలో ఒక సింహము ఒక నక్కకి ఆహారం తీసుకొని వస్తుందట చిన్నపిల్లలకు చెప్పే కథ లాగుంది అది ఆ నక్కకి కాళ్ళు దెబ్బ తగిలినాయంట ఆయన నడలేని స్థితిలో ఉంటే ఆ సింహం తీసుకొని నక్కకి ఆహారం తీసుకొస్తుందట ప్రతిరోజు అయితే ఈ సోమరి చూసి నేను కూడా ఆ నక్కలాగుంటే ఎంత బాగుంటుంది నేను కూడా ప్రతిరోజు ఆహారం పొందుకోవచ్చు కదా అంటే అప్పుడు పక్కనంటారే నీ బుద్ధి ఇంతే అసలు నువ్వు సింహం జ్యూస్ నేర్చుకోవాల్సింది బై నక్కను జూసి నేర్చుకుంటున్నావు సింహము పోషించేదిరా నువ్వు సింహంలాగా ఉండాల్సింది భై నక్కలాగా ఉండాలనుకుంటున్నావు కాబట్టి మన జీవిత విధానము ఆ రీతిగా ఎప్పుడు ఏ రీతిగా మనం పోల్చుకుంటున్నామో దాని ప్రకారంగానే ఉండిపోతాం మన జీవితం నువ్వు సింహంతో పోల్చుకుంటే సింహంలాగానే ఉండగలవు ఇతరు పోషించే వాళ్ళలాగా ఉంటావు కాబట్టి భూరాజులు అనేవాళ్ళు గొప్ప జనాన్ని పోషించేవాళ్ళు గొప్ప జనాన్ని ఆదరించే వాళ్ళ ఉండాలా నీ సేవ జీవితం కాబట్టి మలాఖీ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు మనకి సంబంధించింది ఓ రీతిగా మన ప్రభుకి సంబంధించింది ఎందుకంటే ఆయననే సువార్త కదా మన ప్రవ్వే మన మన ప్రభు సువార్తనే మనం ప్రకటిస్తున్నాం యేసు ప్రభు సువార్తనే మనం ప్రకటిస్తున్నాం కాబట్టి మన ప్రవ్వే మలాకి మన ప్రవ్వే యాజకుడు మన ప్రభు ప్రవక్త ఆయన ప్రవచించిన ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి మత మన ప్రవ్వే బోధకుడు బోధకుడా అని ఆయన సంబోధించిన సార్ మన ప్రవ్వే రాజులకు రాజు మన ప్రవ్వే దూతలాగా ఎన్నిసార్లు పాత నిబంధన కాలంలో కనిపించింది అబ్రామ్లకు కనిపించిండు లోతు కనిపించడు అనేకమైన దేవుని భక్తులకు కనిపించిండు యోసప్ కనిపించిండు యాకబు కనిపించినట్టు మనం చూస్తాం ఎన్నిసార్లు కాబట్టి ఇవన్నీ మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాయి ఇప్పుడు ఆయన మెమడించిన మనకి సాదృశ్యంగా ఉంది కాబట్టి మనమే ఈ లోకంలో మలాకి నువ్వు ఇట్లా అర్థం చేసుకుంటే గానీ ఈ వాక్యాలను నీకు అర్థం కావు కాబట్టి నీ హృదయంలో ఏం వేదన ఉంది అనేది ఈ యొక్క మలాఖి గ్రంథం నువ్వు అనేకలకి చూపించాలనేది అయితే ఇస్రాల్ ప్రజలు బౌలం నుంచి తిరిగి వచ్చినాక ఏం జరిగింది అనేది మలకి గ్రంథం కి సంబంధించినది ఉపద్ఘాతం వాళ్ళు తిరిగి వచ్చిన రు కట్టుకున్నారు వాళ్ళు చూసినాం మనం గోడలు కట్టుకున్నారు మందిరం సవరించుకున్నారు పడిపోయిన గోడను కట్టుకున్నారు పద్దెనిమిది నెలలు పైసలు రాకపోతే మందిరం కట్టడం మానేసి సొంత ఇండ్లు కట్టుకున్నారు ఇవన్నీ చూసినాం మనం దాని తర్వాత ఆ మందిరం కట్టిపడము సంపూర్ణంగా తేరగడము గోడలన్నీ కట్టబడము చూస్తాం ఇవన్నీ చూసినాక ఏం జరిగింది మెస్సేయ పుడతాడు అన్ని పుడతాడు మెస్సేయ వస్తాడు మన జీవితాలు స్థిరపరుస్తున్నప్పుడు అది జరగనప్పుడు ఏం జరిగిందన్నప్పుడు వాళ్ళు లోకాతీతంగా జీవించడము మలాకి గ్రంథానికి ఆరంభం అవన్నీ చూసి మలాకి ప్రవర్తించినట్లు మనం చూస్తాం కాబట్టి లోకాతీతంగా జీ ఫస్ట్ పాయింట్ రెండవది శారీరకంగా తయారు కావడం సెకండ్ పాయింట్ మూడవది నిర్లక్ష్యమైన జీవితం ఈ మూడు పాయింట్స్ నాలుగవది వాళ్ళ వాళ్ళు నిర్వర్తించిన పనిని నిర్లక్షించడం ఈ నాలుగు విషయాలు వాళ్ళు చేసింది ఎందుకంటే అనుదినము బలం అర్పించడము దేవునికి నైవేద్యం పెట్టడం ఇవన్నీ మర్చిపోయారు పర్ఫెక్ట్ గా మర్చిపోయారు ఫోర్ ఇయర్స్ ఈ నాలుగు పాయింట్స్ మలకి గ్రంథానికి ముందు జరిగినాయి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు శారీరకంగా జీవించడము స్వార్థపూరితంగా జీవించడము నిర్లక్ష్యంగా జీవించడము దాని తర్వాత వాళ్ళ వృత్తి నియమం లేక వాళ్ళ అనుదిన నియమాలు మర్చిపోవడం అంటే దేవుని పట్ల చేయాల్సిన విధులు మర్చిపోవడం ఇవన్నీ కంప్లీట్ గా వాళ్ళు మర్చిపోయినారు అన్న లేక శారీరకంగా జీవించడము స్వార్థపూరితంగా జీవించడము నిర్లక్ష్యంగా జీవించడము అంటే దేవుని వాక్యాన్ని పక్క పెట్టడము దేవునికి సంబంధించిన ఆరాధనలు మొత్తం మర్చిపోయారు అనుదినం బలం అర్పించడము పండగలు చేయడము ఇవన్నీ మర్చిపోయినారు సరే మీరైనా వాళ్ళు మర్చిపోయారు మళ్ళీ మేము కూడా మర్చిపోయినా కదా అంటారు దానికి సమాధం ఎందుకు మర్చిపోయారు నిర్లక్ష్యం చేత మర్చిపోయారు కానీ మనము మన ప్రభులు వాటిని పాటిస్తున్నాం ఎందుకంటే అవన్నీ ఆయన నీడలు కాబట్టి నిజ స్వరూపమే నిజ స్వరూపాన్ని వెంబడించే కాబట్టి నీడలను వెంబడించాం ఈ లోకం అంతా నీడలని పాటిస్తుంది పండగలు నియామక దినములు సబాతులు ఆయన నీడల వంటివి కానీ నిడల వంటివి కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని కొలసిల రాష్ట్ర పత్రికలో పౌలు జ్ఞాపకం చేసిండు కానీ ఈ లోకము ఎప్పుడు దాన్ని ఆ వాక్యాన్ని ధృనీకరించి ఆజ్ఞ అతిక్రమం చేసి పాపంలో ఉంది గొప్ప కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఎవడన్నా నిన్ను ప్రశ్నించినప్పుడు మీరు ఎందుకట్ల ప్రకటిస్తారన్నప్పుడు ఆ వాక్యాలు మీరు కరెక్ట్ గా చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే ప్రేమతో చెప్తున్నారు కోపంతో కాదు వాళ్ళకి మీ మీద కోపం ఎందుకంటే మీరు మీరు చెప్పేది రివర్స్ ఉంది ఈ లోకానికి సమాధానంగా లేదది కాబట్టి నిన్ను పరీక్షించడానికి కూడా కొంతమంది వచ్చాడు తప్పుడు నిన్ను పరీక్షించినప్పుడు కూడా వాడు నువ్వు చాలా ప్రేమతో జాగ్రత్తతో వాని పట్ల జాలి ప్రవర్తన కలిగి చూపించాలి ఆ వాక్యాలని ఒకేసారి వానికి అర్థం ఎందుకంటే ఈ యుగ గుడితన వారికి గుడితనం కల్పించిన రోగుల రాష్ట్రపతి గల ఎన్నిసార్లు ఇష్టం కాబట్టి ఆ కంటి పొరలు పోయినప్పుడే వాడిని తేడా చూడగలరు ప్రేమతో వాళ్ళని ఆదరించాలా వాళ్ళకి ఇవన్నీ చూపించాలి ఎందుకంటే గొప్ప జనమే కదా నీ ప్రయాసం వాళ్ళ గురించే నీ సేవ చెబుతాం కాబట్టి ఇటువంటి స్థితిలో వాళ్ళు ఇంకా వేస ఇంకేమో వస్తాడులే అనేసి నిరుత్సాహంలో ఉండి చూడండి రెండవ అధ్యాయమో సారీ అధ్యాయము పదిహేడవ వర్షం రెండవ అధ్యాయము పదిహేడవ వర్షంలో మీ మాటల చేత మీరు యహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసెట్టుచున్నామని మీరు అడుగుచున్నారు కాబట్టి వీళ్ళంతా ఆయాస పెడుతున్నారు ప్రభుని అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు చాలా ముఖ్యమైన వాక్యం మలాంటి గ్రంథములో అంతా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నిర్లక్ష్య జీవితము మన ప్రభుని ఆయాసెట్టే జీవితం సేవ జీవితంలో మనం ఎట్టి నిర్లక్ష్యం ఉండడానికి వీలు లేదు నాకు కూడా ఆ బాధ అనిపిస్తూ ఉంటది దుఃఖం వస్తూ ఉంటది నిర్లక్ష్యం చేస్తుంది ఏమోనేష్ కానీ సరి చేసుకోవాలా మనం ముందుకు వెళ్తూ ఉండాలి ఎందుకంటే తెలుసు నువ్వు చేసిన తప్పు అని చేసినప్పుడు క్షమాపణ కోరుకోవాలా దానికి మించి మళ్ళా తిరిగి సేవ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మనకి దేవుడు విషయం బయలుపరిచింది నువ్వు ఆ మందిరానికి ప్రవేశించాలంటే మటుకు నువ్వు ఈ లోకంతో ఎట్టి పరిస్థితుల్లో సమాధాన పడడానికి అన్న విషయాన్ని కాబట్టి అంటే మొత్తం మెకానికల్ లైఫ్ అయిపోయింది అని చెప్తున్నాడు నిర్లక్ష్యం అంటే ఏంటంటే మొత్తం మెకానికల్ లైఫ్ ఇంకా దేవుని సేవ బోధ వాక్యం ఏముండదు ఏదో ఆచారబద్ధంగా పోవాలా ఆదివారం తిరిగి రావాలా అది నిర్లక్ష్యమైన జీవితం మెకానికల్ లైఫ్ అంటారు దాని ఇంగ్లీష్ లో అంటే ఓ రీతిగా లోకానికి ఎక్కువ ప్రేమిస్తున్నాం అది విగ్రహం కానీ వాళ్ళు మెకానికల్ లైఫ్ పొద్దున్నే పాట పడాలా వర్షిప్ చేసుకోవాలా ఆఫీస్కి వెళ్ళిపోవాలా గుడ్డిగా చదవాలా అర్థమైందా లేకున్నా చదివేసి వెళ్ళిపోతున్నా అది మెకానికల్ లైఫ్ కాబట్టి యుగ సామర్థిక వచ్చినప్పటికీ గొప్ప అట్లా తయారైతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ మాలకి గ్రంథం అంతా నాలుగు విషాలని జ్ఞాపకం చేసుకుంటే మూడు విషలు మనం నాలుగు విషయాలు ఇస్తుంది దాకా వాటిని జ్ఞాపకం చేస్తూ మీరు తిరిగి దేవుని చెంతటికి రండి తిరిగి అనే తట్టు తిరగండి ఆయన్ని నిండు మనసుతో ఆరాధించడం నేర్చుకోండి అని చెప్పబడుతున్న ప్రవచనమే ఇది ఇది చివరి అవకాశం ఇంకా దీని తర్వాత మీకు లేదు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు మాలకి గ్రంథం అనేది ఒక చివరి అవకాశం కాబట్టి నిజమైన దేవుణ్ణి ఆరాధించండి మీరు అని జ్ఞాపకం చేస్తున్నాడు వీలంటారు మేం ఎప్పుడు చేయలేదు మేము చేస్తున్నాం కదా అంటారు ఇక్కడ ఈ అధ్యాయం ధ్యానించినప్పుడు అంతా నాకు అదే చెప్తుంటారు మేము ఎప్పుడు మేము ప్రేమించలేదంటావు ఆయన చూపిస్తాడు ఎవిడెన్స్ తో పాటు మీరు చూడ నన్ను ప్రేమించలేదంటారు మేము ఎప్పుడు నేను ఆలోచించలేదు ఇదిగో ఇట్లా ఆలోచించి ఎప్పుడు నేను మిమ్మల్ని ఆశ ఇదిగో మీరు నన్ను ఇట్లా ఆశ అంటే మనుషులు యుగ ప్రశ్నలేసే టైప్ తయారవుతారు కానీ ఈ విషయం చేసుకోండి ఇక్కడ ఈ మొదటి అధ్యాయం నుంచి చూస్తే వాళ్ళందరూ ప్రశ్నలేస్తా ఉంటారు ఈ ప్రవక్తకి ఎజ్రా అనుకుందాం ఓ రీతిగా ఎజరా వచ్చి మీరు ఇట్లున్నారంటే మేము ఎప్పుడట్లున్నాం మీరు ఈ రీతికి ఉన్నారంటే మేము ఎప్పుడు ఆ రీతిగా ఉన్నాం మీరు దేవుని ప్రేమించలేదు మేము ఎప్పుడు ప్రేమించలేదు ఇట్లా ప్రశ్నలు వేసేటైపు అనట ఈ కాలం కూడా ఈరోజు కూడా ప్రపంచమంతట ప్రశ్నల వర్షం కుమరించే వాళ్ళు అయిపోయారు కానీ మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి ప్రశ్నలు నాకు ఎక్కడో జ్ఞాపకం కోసం పేతు రాష్ట్ర ఒకటి ఉంది ప్రతి వాణికి మీరు జవాబు ఇవ్వాలనుంది ప్రతి వాడు వేసే ప్రశ్నకి మీరు ప్రేమతో జవాబు ఇవ్వాలనుంది కాబట్టి జవాబు ఇవ్వాలా తర్వాత మీరు మీ వాక్యా మీరు ప్రకటించిన వాక్యాన్ని సపోర్ట్ చేసుకోవాలని ఉంది నా నాకు జ్ఞాపకం వస్తుంది ఎక్కడుందో కానీ పేతు పత్రికలో వస్తే నాకు జ్ఞాపకం కను మీకు వచ్చేవారం చూపిస్తాను లేకుంటే మీ జ్ఞాపకం మీకు మీకు దొరికితే చూపించండి ప్రతి ఒక్కరికి ప్రతి సమయం ముందు జవాబు సిద్ధపడి ఉండాలని ఉంది మొదటి పేతురా నాలుగవ ధ్యాము పద్నాలుగు కాదనుకుంటుంది స్టార్ పద్నాలుగు ప్రతి వాణికి మీరు జవాబు ఇవ్వాలా వాటిని వాక్య వాక్యాన్ని మీరు కా డిఫెండ్ చేసుకోవాలనుంది వాక్యాన్ని డిఫెండ్ చేసుకోవాలా చూడన్న వాక్యం పట్ల ప్రశ్నలు దాన్ని మీరు డిఫెండ్ చేసుకోవాలని ఉంది అక్కడ వాక్యం అది మీరు ఎక్కడ ఉందో చూసుకోండి తర్వాత నేను ఇంటిపైనక్కడ చూస్తాను ఒక ఫైవ్ మినిట్స్ మనం వాక్యాన్ని ముగించుకుందాం కాబట్టి నాలుగు ముఖ్యమైన విషయాలు మలాకి గ్రంథాలలో మనం చూస్తాం వచ్చేవారం నుంచి దీర్ఘంగా మొదటిది ఏంటంటే సాంఘిక దురాచారం ఫస్ట్ పాయింట్ ఆ కాలంలో ఎటువంటి దురాచారాలు ఉన్నాయి అంటే సోషల్ ఈవిల్స్ అంటారు ఇంగ్లీష్ లో మనుషులు ఏ రీతిగా దురాచారాలకి బానిసలైన విషయాన్ని ఫస్ట్ పాయింట్ గా మలాకి చూపిస్తుంటాడు రెండవది వేషధారకులైన యాచకులు రెండవ అంశం పుస్తకంలో చూడాల్సింది మనం యాచకులు ఎంత వేషధారకులుగా తయారైపోయినారన్న విషయాన్ని ప్రభు మనక చూపిస్తాడు మూడవది ఆశ్చర్యకరంగా మెసయా పుట్టుకకు సంబంధించింది లేక ఆయన రెండవ రాకడానికి సంబంధించిన ప్రవచనం ఇందులో ఉంది గ్రంథంలో చివరి కాదు ఎందుకంటే చూడండి పాత నిబంధన ముగింపుకి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసినాడు ఆయన తిరిగి రానయనే కాబట్టి ఆయన రెండవ రాకడా సంబంధించిన ప్రవచనము మనం ఇక్కడ చూస్తాం అది తర్వాత చూస్తాము దాని తర్వాత నాలుగవ అంశం ఏంటంటే ఆయన రెండవ రాకడాకు ముందు ఆయన ఆయన ఆయన సరళం చేసే సేవకులకు సంబంధించిన వాక్యం ఒకటి కాబట్టి అది ఆయన మొదటి రాకడా బాప్తిజం ఇచ్చే యూహాను తన మార్గాన్ని సరళం చేయండి ప్రకటించినవాడు ఫస్ట్ ఆయన కాబట్టి బాప్తిజం ఇచ్చే యువను మన ప్రభువుకి ముందు వచ్చి ఆయన మార్గంని సరళం చేయండి అని ప్రకటించిన సేవకుడు బోధకుడు యుగ సమాప్తికి వచ్చేప్పటికీ మనము ఆయన మార్గంని సరళం చేసే వాళ్ళలాగా ప్రకటించే వాళ్ళలాగా కాబట్టి రెండవ రాకడకి మలాకి అంటే మనమే అంటే ఆయన ఆయన రెండవ రాకడకి సిద్ధపరచుకోండి సిద్ధపడండి అని హెచ్చరించే వర్తమానము మనం కలిగి ఉండాల కాబట్టి ఆ నాలుగవ అంశము మనకు సంబంధించింది మొదటిదిగా మన ప్రభుకి సంబంధించింది దాని తర్వాత యోహాను బాప్తిజం ఇచ్చి సంబంధించింది దాని తర్వాత సేవకులకు అందరికి సంబంధించింది పౌలకి సంబంధించింది తిమోతికి సంబంధించింది ఫిలిప్ కి సంబంధించింది పేతు సంబంధించింది వాళ్ళందరూ మన ప్రభు రెండవ రకడ ప్రకటించే చివరి అంశము రెండవ సంబంధించింది రెండవ ప్రకటించి అనేకలని సిద్ధపరిచే సేవకునికి సంబంధించింది ఆ బోధ అది మనకు వర్తిస్తుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సరే ఒక్క వచనాన్ని నేను చూపించి మాకొని ముగించుకుంటాను మొదటి అధ్యాయము మొదటి వర్షంలో ఇసలను కూర్చి మలాఖీ ద్వారా పలకబడిన యహోవ వాకు ఇక్కడ యహోవ వాక్ కానీ ఇంగ్లీష్ బైబుల్లో ద బర్డెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ అని ద బర్డెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ అని ఇంగ్లీష్ లో అట్లేందా ఇంగ్లీష్ బైబుల్లో చాలా తేడాలుంటాయి ద బర్డెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ అని ఉంది అవును అట్లనే ఉంది ఎందుకంటే అట్లనే చదివినాను ఇంగ్లీష్ బైబుల్లో ఇంగ్లీష్ బైబుల్ చదువుతాను తర్వాత తెలుగులో చూసుకుంటా అప్పుడే నాకు తెలుస్తాయి ఈ తేడాలు కాబట్టి ఇంగ్లీష్ బైబుల్లో ద బర్డన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ అని ఉంది డైరెక్ట్ గా ఎహో వాక్ అనుంది ఆ నువ్వు చదివిన ఇంగ్లీష్ బైబుల్లో వర్డ్ ఆఫ్ ద లాడ్ అని కాబట్టి ఈ విషయం మీరు అర్థం చేసుకోండి ఈ ట్రాన్స్లేషన్ లో కొన్ని ఎగిరిపోతున్నాయి ఎందుకంటే ఆ ట్రాన్స్లేషన్ చేసేవాడు ఎటువంటి స్థితిలో వాటిని ట్రాన్స్లేట్ చేసిన మనం అర్థం చేసుకోవాలి వాటి గురించి నేను తప్పుగా చెప్తలేను స్వార్థంతో ధనాపేక్షతో ట్రాన్స్లేట్ చేస్తున్నారా ఎందుకంటే బైబుల్స్ స్వార్థంతో ట్రాన్స్లేట్ చేసుకున్నారు ఎందుకంటే ప్రపంచంలో గొప్ప బిజినెస్ అంటే అదొకటే ఎక్కువగా అమ్ముడు పుస్తకం అది ఒకటే కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా ట్రాన్స్లేట్ చేసినాను అనుకో అందరికి సామాన్య మనుషులకి అర్థమయ్యేటట్టు నేను తర్జుమా చేసిన అని దాన్ని అడ్వర్టైజ్ చేస్తే ని లక్షల మంది కొంటారు ఒక బైబుల్ ఐదు వందల రూపాయలు అనుకో ఒక లక్ష మంది కొంటే నాకు ఎంతైతుంది తెలుసా పైసా ఓ లక్ష మంది ఒక రూపాయి పెట్టి కొంటే లక్ష రూపాయలు నాకు ఐదు రూపాయలు పెట్టి కొంటే ఐదు లక్షలు వస్తాయి ఐదు పెట్టి కొంటే ఐదు కోట్లేనా అంటే కోటీశ్వర్ అని చెప్తున్నాను నేను కాబట్టి బైబుల్స్ ట్రాన్స్లేట్ చేసేవాడు ఖచ్చితంగా గ్రీడ్ లేక ధన వ్యామోహము కలిగిన వాళ్ళు ఉన్నారు అందుకే కొన్ని రకరకాల రకరకాల బైబుల్స్ ట్రాన్స్లేట్ అనేది మీకు తెలుసా కింగ్ జేమ్స్ బైబుల్ సిక్స్టీన్ లో తర్జుమా చేయబడింది సిక్స్టీన్ దానికి ముందు బిషప్ బైబుల్ ఒకటి ఉండే దానికి ముందు జెనీవా బైబుల్ అని ఉండే ఇంగ్లీషే అవి కూడా బిషప్స్ బైబుల్ అంటే ఓన్లీ బిషప్స్ వాడుకునేటోళ్ళు వేరే వాళ్ళకి ఇష్టవాళ్ళు కదా బైబుల్ జెనీవా బైబుల్ అని ఇంకోటి ఉండే ఈ బైబుల్స్ అని అన్ని వంకటింకర్లు వంకటింకర్లు ఉన్నాయి సరిగా లేవనేసి కింగ్ జేమ్ కింగ్ అనేవాడు కింగ్ జేమ్స్ అనేవాడు దాన్ని తర్జుమా చేపించండి ఇంగ్లాండ్ లో కింగ్ జేమ్స్ అనేది పర్ఫెక్ట్ అన్నట్టు ఆ స్వార్థ పరుల నుంచి వేడదీసి మీ బైబిల్స్ అనే స్వార్థంతో కూడా మీ కొరకు తయారు చేస్తున్నారు మీరు అనేసి కింగ్ జేమ్స్ వర్షన్ ని మళ్ళీ ఫ్రెష్ గా గ్రీకు భాష నుంచి హెబ్రి భాష నుంచి తర్జమా చేయించి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాల ఫ్రీ ఉండాల ఎవరు బిజినెస్ చేయొద్దు అని దాన్ని ఫ్రీగా రిలీజ్ చేసేసి ఈ రోజు ఏ బైబిల్ కూడా ప్రపంచంలో ఫ్రీ కాదు ఒక కింగ్ జేమ్స్ వర్షన్ తప్ప ఇప్పుడు ఈ తెలుగు బైబుల్ ఉంది కదా దీన్ని నువ్వు కాపీ కట్టడం పోలీసుడు వచ్చి నీ బట్టుకోతాడు బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాడు నీ మీద కేసు వేసిననుకో నిన్ను లోపలేస్తారు దీన్ని నువ్వు కాపీ చేస్తే ఎందుకంటే వాళ్ళ స్వార్థంతో దీన్ని కాపీ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళు ఏమంటారు నేను కాపీరైట్ చేయకపోతే ఎవరు వాడు ఇష్టమైన తయారు చేసుకుంటారు కదా అంటారు బైబుల్ అనేది మనుషులు ధ్యానించుకోవడం కొరకు నేను దేవుని విషయాలు నేర్చుకోవడం కొరకు తర్జమ చేయబడాలా కానీ నీ బిజినెస్ వరకు నువ్వు చేసుకుంటే ఎలా నేను ప్రింట్ కొడతలేనా పేపర్ ఖర్చు కావట్లేదా నాకు మార్కెటింగ్ కావట్లేదా నేను మనుషులు పెట్టి అమ్ముతలేనా మళ్ళీ వాళ్ళన్ని రావాలి కదా ఇవన్నీ సమర్థించుకోవడం అందుకని కింగ్ జేమ్స్ అనేవాడు ఇంగ్లాండ్ దేశానికి రాజు ఉండే అతను సిక్స్టీన్ అప్పుడు ఇలెవెన్ లో అతను దాన్ని తర్జుమా చేపించింది ఆయన అంటే చాలా మందికి ద్వేషం ఉండే ఆ రోజులలో బిషప్స్ కి పాస్టర్స్ కి ఫాదర్స్ కి కోపం ఉండే ఆయనంటే ఎందుకంటే రెండు ఆల్రెడీ ఉండగా వాటిని పక్క కొట్టేసి ఈయన కొత్తది తీసుకొస్తానని నిజంగానే అది వచ్చినాక అవి పక్క పడిపోయినాయి ఇరవై ఒక అవుతాడు వాటిని ప్రపంచం అంతటా కింగ్ జేమ్స్ వర్షన్ అనిస్తారు ఎందుకంటే అది ఫ్రీ అండ్ల బిజినెస్ లేదు దాని తర్వాత వచ్చినాయి ఎన్ఐవి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఆంప్లిఫైడ్ వర్షన్ ఇంకా రకరకాల వర్షన్స్ అన్ని పెట్టినరు న్యూ ఇంగ్లీష్ వర్షన్ ఈజీ ఇంగ్లీష్ వర్షన్ ఇట్లా రకరకాల వర్షన్ బైబిల్స్ వచ్చినాయి అన్ని కమర్షియల్ కానీ ఎప్పుడైనా మీకు అవకాశం నేను అవన్నీ బైబుల్స్ లో ఉన్న విషయాలు చూపిస్తాను కింగ్ జేమ్స్ వర్షన్ తర్వాత వచ్చిన బైబుల్స్ అన్నిట్లలో పిచి పిచి పిచి పిచి అన్నీ ఉంటాయి తర్వాత అసలైనవి అన్ని తీసిపడేసారు ఏకైక కుమారుడు తండ్రి ఏకైక కుమారుడు అనేది మొత్తం తీసిపడేశారు ఏసుక్రీస్తు మన యేసు ప్రభు యొక్క రక్తము రక్తం పదం తీసిపడేసారు ఆ ట్రాన్స్లేషన్స్థాల్లో ఆయన రక్తము ఆయన పదాలు తీసిపడేసారు ఆయన ఏకైక కుమారు పదం తీసేసారు అట్లా ఎన్నో పదాలు తీసేసి ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి వాడి వెనకల్లా దేవుడునడా దయమునడా అనేది మనం అర్థం చేసుకోవాలా మన ప్రభుకు రావాల్సిన మహిమని అవి తీసి పడేసి ట్రాన్స్లేట్ చేస్తున్నారు ఎందుకంటే సామాన్య ప్రజలకు అర్థం కానీ పెట్టిన అంటాడు అండ్ నేను ఎన్నో మిస్టేక్స్ చూసినా కాబట్టి అంత నేను డీటెయిల్గా ఇప్పుడు మీకు చెప్పని టైం అయిపోయింది కాబట్టి ఎప్పుడన్నా అవకాశం ఉంటే బైబుల్ ట్రాన్స్లేషన్స్ గురించి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే గుడ్డిగా ఏం పడతాయో చదువుతా ఉంటారు అందులో దేవుని యొక్క ఇన్స్పిరేషన్ ఉందా లేదా దేవుని యొక్క ఆత్మావేశం ఉందా లేదా అనేది నీకు తెలిసింది దాన్ని చదువుతాప్పుడు సరే చదివేవాడిని అడగిస్తామా అడగించేది అట్లీస్ట్ అదన చదువుతున్న వాడు నేను అట్లా అనుకుంటా ఆ దిగుడు లేకపోతే వాడు దిగుడు చదవకపోతే అసలే వాడు బైబుల్ వాక్యం చదవాడు ఈ సత్యం తెలుసుకునేంత వరకు దాన్ని చదవని తర్వాత వాడు కింగ్ జేమ్స్ వర్షన్ చదువుకుంటాడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ద బర్డెన్ ఆఫ్ ద లాడ్ అనేది కింగ్ జేమ్స్ లో ఉంది వేరే వర్షన్స్ లేదు బర్డెన్ బర్డెన్ అంటే ఏం తెలుసా భారము దేవుడు యొక్క భారంతో గుడిన వాక్యము అంటే ఆయన వాక్యము భారంతో గుడింది అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది మలాకి గ్రంథం అంటే ఎంతో భారంతో దేవుడు మలాకి ద్వారా ప్రవచిస్తున్నాడు ఈ విషయాలు అని చెప్తున్నాడు నువ్వు అంత సింపుల్ గా కొట్టేసినవు ఆ ట్రాన్స్లేషన్స్ లో అంటే అందులో బారం లేదు అని కొట్టేస్తున్నావు అంటే దేవుని వాక్యంలో భారం లేదంటే అది మోసం అన్నట్టు అంటే అంత సునాసం ఆయన ఎంతగా వేదన పడుతూ వీటిని ప్రకటించిడు వీటిని చూపిస్తుండో అన్న విషయం హెచ్చరించడానికి కొరికి ఆ వాక్యం ఒక రాబడింది కాబట్టి దేవుని యొక్క భారం ఏందనేది మనం వచ్చేవరం ధ్యానిద్దాం దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థిస్తాం పరశుద్ధు రఘు తండ్రి వేసే వదనాలు ప్రవ్వ వాళ్ళకి గ్రంథంలోని విషయాలు మేము ధ్యానిస్తున్నాం అయినా పోయినవారం నుంచి కానీ ప్రవ్వా ఎవరు చూడని రీతిగా ఎవరు వినే రీతిగా ఎవరు అర్థం చేసిన రీతిగా ఎవరికి గోచరం కాలని రీతిగా వీటన్నిటిని మీరు మాకు చూపించినారు మాకు ఇంకా చూపిస్తున్నారు మీకు ఎంతో వందలు ఎందుకంటే ప్రవ్వా మీకు తెలిసి మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మేము స్వార్థంతో ఏం చేస్తలేం మేమేం మందాలు కట్టుకుంటలేము మేమే సొసైటీస్ రిజిస్టర్ చేసుకుంటలేము మా గుర్తింపు కొరకు మేము ప్రయాసపడతలేం మిమ్మల్ని మహిమపరచడం కొరకు మీ నీతి సత్యాని ధైర్యంగా ప్రకటించడం కొరకు మీ నీతి సత్యాన్ని మేము మీ యొక్క సమాజంలో ప్రకటించడం కొరకు తీర్మానించుకున్నాం కొన్ని కొన్నిసార్లు మేము కూడా నిర్లక్ష్యంగానే ఉంటున్నాం ప్రవ్వా కానీ ఈరోజు మీరు మా మేము నిర్లక్ష్యం ఉండడానికి వెళ్లేదు జనులు ఆ వెలుగున సంచరించుదరు కానీ భూరాజులు ఆ మందిరంలోనికి ప్రవేశించరు తమ మహిమను తీసుకుని మీ సన్నిధిలోనికి వస్తారు అన్న విషయాన్ని ఈరోజు మీరు మా తను మాట్లాడారు ఇప్పుడు మా హృదయంలో ఆ ఆశ పుట్టింది ఆసక్తి పుట్టింది మేం కేవలము ఆ వెలుగులో సంచరించే వాళ్ళం కాకుండా ఆ వెలుగులోనికి మేము ప్రవేశించాలా ఆ వెలుగుని చూడలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు ప్రవ్వ ఈరోజు కానీ మేం మట్టుకు ప్రవ్వా ప్రయాసంతో ఈ వెలుగుని ప్రకటించి ఆ వెలుగులోనికి మేము మారిపోవాలనైనా మమ్మల్ని వెలిగింపజేయమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క వెలుగులోని మేము ప్రవేశించాలా మమ్మల్ని దూతలు అడిగించడానికి వీల్లేదు ప్రవ్వ ఆ దినం సహాయపడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవ్వడు కూడా అందులోకి ప్రవహించలేకపోతేనైనా ఇంతగా ప్రయాసపడి మిమ్మల్ని మేము ముఖాముఖిగా చూడకపోతే అర్థమే లేదు మా జీవితాన్ని కాబట్టి కనికరించండి ఈ సత్యాన్ని గ్రహించి దాన్ని మేము మా భద్రపరచుకొని ఓ ప్రవ్వ మేం స్వార్థంతో ఈ యొక్క వాక్యాన్ని భద్రపరచుకుంటలేం మేమే అందులోకి పోవాలని కూడా ప్రయాసపడతలేం ప్రవ్వ మేం పోవాలా అనేకులను తీసుకొని పోవాలా ఆ మహిమలోనికి అందుకొరికే మేము వీటన్నిటిని మేము ప్రకటిస్తున్నాం మీరు మాకు చూపించిన వాటిని మేము ఎప్పుడు దాచుకోవట్లేము ప్రవ్వ ఈ లోకానికి మేము ప్రకటిస్తున్నాం వాటిని మా హృదయం యథార్థత ఉందో లేదో మీకే అవి కనిపిస్తున్నాయి ప్రవ్వ ఒకవేళ ఇంకేమైనా బలైనతూ అంటే అవి చూపించండి అయినా మేము వాటి ఒప్పుకొని విడిచిపెడతాం మిమ్మల్ని వెంబడిస్తాం యథార్థతతో సహాయపడమని ప్రార్థిస్తున్నాం దాని తగిన పరిశుభత్మ నడిపి అనుగ్రహించి మీరు మహింపొందమని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ ఆత్మీయ నడిపింపు దయచేసి దూతల కాపుదలు దయచేసి సురక్షితంగా చేర్చమని ఓ ప్రభు ఈ యొక్క ఆసక్తితో రేపటి దిన నుంచి మేము ముందు కొనసాగించుకునిలాగా సహాయపడమని నానైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి